పరిశుధుడ ప్రేమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా ఎస్ అయ్య నీకే వందనాలు ప్రభ తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు ప్రభ ఇక్కడి చిన్న కాలం నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు దివారాత్రంలో కంటి పాప వల్లే కాచి కాపాడి దిన తండ్రిని యొక్క నూతనమైన కృప నూతనమైన శక్తి మాకు అనుగ్రహించినందుకు ఈ దినమంతా మీరే మాకు తోడుగా సహాయకుడిగా ఉన్నందుకు నీకే వందనాలు నీకే కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏసై అన్నికే ఇవయుగములు కలుగును కాక హలెలుయ్యా తండ్రి ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామాన్ని స్థుతిస్తారో అక్కడ నేను ఉంటానన్నావు ప్రభా ఇదిగో ప్రభా ఆన్లైన్లో ప్రభా నాయన మీరు మా మధ్యలో ఉండండి ప్రభా నాయన తండ్రి ప్రభా ఈ జరిగే ఆరాధన అంతట్లో ప్రభా మీరే మొదటి తోడుగా సహాయకుడిగా ఉండండి పాటల ద్వారా మీరు మహిమనుందండి వాక్యం ద్వారా నివరం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే ప్రియులు ఇంకా నాయన పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళందరూ త్వరగా పార్టిసిపేట్ చేయలేకన ఈ జరిగే ఆరాధన అంతటికి నాయన మీరే సహాయకుడిగా ఉండి మీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తూ నజరేడైన ఏసు క్రీస్తు ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె ఒక పాట పాడని సార్ నిన్నే స్థుతి ప్రభువా ప్రేమ మయూ ప్రభువా నిన్నే స్ంతు ప్రభువా నిన్నే స్థుతి ప్రభువా అనుదినము అనుక్షణము నిన్నే స్థుతింతు ప్రభువా నిన్నే స్ ప్రభువాతీ నన్ను నీ ప్రేమతో పిలచావు ప్రభుతాను నీ ప్రేమతో పిలచావు ప్రభువా నన్నంతగా ప్రేమించివు నన్నంతగా ప్రేమి చి నవో నీ ప్రాణమి చావునా ప్రాణమి చావు నాకై ప్రేమ మయు ప్రభువా నిన్నే స్భువా నిన్నే స్భువా ఎదవా కిటనీ గుణిలచీ నృదయాన్ని తట్వో ప్రభువాదవాటనీ గులచీ నృదయాన్ని తగో ప్రభువా హృదయం గనములోకి అరుదించి నావు హృదయం జనము లోకే అరుదించి నావు ఆనందమే నాకెంతో ఆనందమే ప్రేమ మయాయేసు ప్రభువా నిన్నేస్తును ప్రభువా నిన్నేస్తును ప్రభువా చోదనలు నన్ను చూటుకొనినా आ वेदनालु ननु अमुल कोनीना शोधनलु ननु छूटकोनीना आ वेदनालु ननु अमुल कोनीना शोधन आरोदन आ वेदनालो शोधन आरोदन आ वेदनालो निन्ने स्तुतिइन्तु नो प्रभुवा నిన్నేస్తు ప్రభువా ప్రేమ మయు ప్రభువా నిన్నేస్తును ప్రభువా నిన్నేస్తును ప్రభువా అనుదినము అనుక్షణము నిన్నేస్తు ప్రభువా నిన్నేస్తు ప్రభువా ప్రభువా నిన్నే స్ ప్రభువా ప్రభువా దేవ విమోచకుడా అన్న పాట పాడదాం దేవా విమోచకుడా శరణంటిని కరుణించుమా దేవా విమోచకుడా శరణంటివి కరుణించుమా మా జీవిత నావకు నాయకుడా మము నడిపించువా దేవా దేవా విమోచకుడా చరణి కరుణించు మా ధరించితివా మా పాపములు సహించితి వాసివలో మా పాస్తములు శుద్ధి చేసియ్యా ధరించితివా మా పాపములు సహించితి వాసివలో మా పాపరం నీ హస్తములు శుద్ధి చేసి తియేసయ్యా పాపినైనా నన్నుగాంచి పాపినైనా నన్నుగాంచి నీ చేతిని నాకియుమా దేవా విమోచ కూడా శరణంటివి కరుణించుమా దేవా విమోచకుడా కూడా శరణి కరుణించుమా నీ జీవితమే నా గానముగా ప్రణుతిను ముదముగను నీ పాడదను కృత గీతమును ఆనంద గానముతో నీ జీవితమే నా గానముగా ప్రణుతింతును ముదముగను నేపాడెదను కృత గీతమును ఆనందగానముతో స్తుతియును మహిమయు స్తుతియును మహిమయు ప్రభు నీకే చల్లునుగా దేవా విమోచకుడా శరణంటిని కరుణించుమా దేవా విమోచకుడా శరణంటివి కరుణించుమా మా జీవిత నావకు నాయకుడా మము నడిపించువా దేవా దేవా విమోచకుడా శరణంటివి కరుణించుమా నాశనకరమైన హే వస్తువు అన్న అంశం గురించి మనం కొని నెలల నుంచి ధ్యానిస్తున్నాం ఈరోజు ఇంకొక అవకాశం మనకి ఇది ఒక ఏసు ప్రభుకి రాకడకి ఒక సూచన అని రాకడ ముందు జరగాల్సింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఎందుకంటే మా అత్తవారు తిరునాలు అదేంలో మన ప్రభు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసిండు మీకు ఎవరికన్నా అవకాశం ఉంటే బైబిల్ తీసుకోవడా పెట్టుకోవచ్చు ఓపెన్ చదివే వాళ్ళు కూడా పోయిన అటు ఇంతకుముందు భాగం అంటే భవిష్యత్ అటుపోయిన వారం కూడా కావచ్చు నాశనకరమైన హేయ వస్తువు పరిశుధాలయంలో నిలుచుట అన్న అంశం గురించి మనం ధ్యానించినాం చిన్నగా ప్రార్థన చేసుకొని దాన్ని మరీసారి జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం పరిశుద్ధ్రవగు మీకు వదనాలు వేసయ్యా కృపగల తండ్రి స్తోత్రాలనైనా వై ఉదయకాలం చింతకు మళ్ళీ కాచి కాపాడి పూట మాకు మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు వదనాలు మేము తండ్రి యొక్క వాక్యాన్ని ఈ యొక్క చేసుకొని మీ మైమార్దంగా వాటిని నేర్చుకోవడమే కాకుండా అన్నిటిని మేము ప్రకటించాలా ప్రభా మా బోధా విధానంలో మార్పులు రావాలనైనా మీరు ఏ రీతిగా బోధిస్తారో మేము ఆ రీతిగానే బోధించాల కాకుండా ప్రభా ఇక మీదట అనేకమైన విషయాలు మనుషులకి ప్రకటించి మీ చెంత నడిపించాలా మీ కొరకు సిద్ధపరచాలా ఒక దిక్కు ప్రభ బయట ఒక మంద ఉంది ప్రభా గ్రహించలేని స్థితిలో ఉంది మిమ్మల్ని తృణీకరిస్తుంది లోపల ఉన్న మంద సమర్థించుకొని మీ మీద సనుగుతూ గొనుగుతా ఉంది ప్రభా తప్పిపోయిన కుమారుడు బయట ఒకడున్నాడు తప్పిపోయిన వాడు లోపల ఒకడున్నాడు అని మీరు మాకు చూపించినారు కాబట్టి నేను పెద్దవాడు కూడా తప్పిపోయిండు చిన్నవాడు కూడా తప్పిపోయి చిన్నవాడు తిరిగి వచ్చిండు కానీ పెద్దవాడు లోపల తప్పిపోయినట్లు తిరిగి చూస్తున్నాం మేమే మీ మీద సనుక్కుంటూ మీద గొనుక్కుంటూ నాకేమిచ్చిండు నాకేం చేసిండు దేవుడు అన్న విషయంలో మేము అతన్ని గ్రహించగలుగుతున్నాం ఈ విషయాలను మేము ననిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపి మాకు అనుగ్రహించండి అందులోని సత్యాన్ని గ్రహించి అనేకులకు ప్రకటించే బిడ్డలుగా చేయమని నాష్టకరమైన హేయ వస్తువు మీరే జ్ఞాపకం చేస్తున్నారు ప్రవక్త అయిన ధాన్యాలు చెప్పిన విధంగా అన్నారు ప్రభా కాబట్టి దానికి సంబంధించిన విషయాలు మేము ఇప్పుడు ధ్యానించాలనుకుంటున్నాం మీ యొక్క నడిపి మాకు అందరికీ అనుగ్రహించమని ఏసుక్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి బైబుల్ వాక్యం తీసుకుంటున్నా నేను ధాన్యలు గ్రంథంలో మనము కొన్ని వరాల క్రితం ముఖ్యంగా మతైసు వార్త ఇరవై నాలుగు దానికి సంబంధించిన విషయాలు ధ్యానిస్తున్నాం మనము ఈరోజు రెండింటినీ పోల్చి చూద్దాం చూస్తే దానియలు ఏం చెప్పాడు మన ప్రభు ఏం చెప్పాడు మనకందరికి తెలిసిన మరొక విషయం ఏంటంటే అది మనకి ఈ లాక్డౌన్ లో బయలుపరిచిన విషయం ఏంటంటే దానియలు కూడా యూధ గోత్రం నుంచి వచ్చిన వాడే దానియలు సంతతి దావిదు కుమారుడు అతను కూడా దావిదుకి మరియు ఆ స్త్రీ పేరు ఎందుకు బట్టుకు వస్తాడు దావిలు అభిగయాలకి పుట్టిన వాడు దానియలు అయితే దానియాలు షద్రగ్ మెషక్ అభిందవాళ్ళు వీళ్ళకి ఎబ్రి పదాలు కూడా ఉన్నాయి వీళ్ళకి పేర్లు వీళ్ళందరూ నపుంసకులుగా మార్చబడి బబులోనికి బందీల్లాగా తీసుకొని పోబడ్డారు ఆ విషయం మనకు తెలుసు మనం ధ్యానించినాం లాక్డౌన్ లో ఒకసారి మనం ఏం చేద్దామంటే దాని గ్రంథం వెళ్దాము దానియల్ గ్రంథం తర్వాత మన తిరిగి మత్ మత్సవారిత ఇరవై నాలుగో దానియలు గ్రంథము ఈ రెండు ప్రాంతాలలో మనం చూస్తాం వీక్ని వాక్యాని దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏళ్ళలో చూస్తాము దానికంటే ముందు క్లుప్తంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే దానియల గురించి నేను చెప్తానను క్లుప్తంగా దానియాలు దానియాలు అబిగయలు కుమారుడు అనేసి దావిదో అభిగయల్కి పుట్టినవాడు విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ తర్వాత అతను మరియు శద్రగ్ మేషకి అభ్యర్థి గోళ్ళు నలుగురు బందీలుగా చేయబడి తీసుకొని పోయిండ్రు వీరందరినీ నపుంసకులుగా మార్చిండు నిపు కంది జరిగే నిబు వీళ్ళని నపుంసకులుగా మార్చుకున్నాక ఆ యొక్క అధిపతికి వీళ్ళని అప్పగించిండు ఎందుకంటే వీళ్ళంతా రాజభవనంలో ఉండాల రాజ కాబట్టి వీళ్ళందరినీ నపుంసకులుగా మార్చుకొని అందుకే మన ప్రభు జ్ఞాపకం చేసిండు పర్లోక రాజ్యం నిమిత్తమై నపుంసకులుగా మార్చబడ్డ వాళ్ళు ఎవరంటే వీళ్ళే ఇంకొవరు కనిపించారు బైబులంతటలో కొందరు నపుంసకులుగా వాళ్ళంతట వాళ్ళే తీర్మానించుకున్నారు మరి కొందరు నపుంసకులుగా మార్చబడ్డరు ఆయన నామం నిమిత్తం అన్న విషయాన్ని ఈ విషయంలోనే మాట్లాడతారు అన్నట్టు దేవుడు కాబట్టి ఇక్కడ దాని గ్రంథము తొమ్మిది ఇరవై ఆరో ఏం చూస్తున్నామంటే తెలుగులో జరగడం అండ్ ఆఫ్టర్ త్రీ స్కోర్ అండ్ టూ వీక్స్ అని త్రీ స్కోర్ అండ్ టూ వీక్స్ ఈ అరవై రెండు వారములు జరిగిన పిమ్మట ఏమూ లేకుండా అభిషెక్తుడు నిర్మూలము చేయబడును ఇక్కడ ఫస్ట్ టైం అభిషక్తుడు లేక ఇంగ్లీష్ లో మెస్సయా అని ఉంది అంటే అభిషక్తుడు గారు క్రైస్ క్రీస్తు అంటే కూడా అభిషక్తుడు కాబట్టి మెసయా అనే పదము బైబుల్ అంతటా ఫస్ట్ టైం ఈ వచనంలోనే చూస్తాం ఇంకెక్కడ చూడం దాన్ తర్వాతనే కృత నిబంధనకు వచ్చినప్పుడు చూస్తాం అభిషక్తునికి సంబంధించి కాబట్టి మెసేయ గురించి దానియలకే బయలుపరచబడింది బైబుల్ అంతట ఫస్ట్ టైం చరిత్రలో కాబట్టి చూడండి నేను అనేక పర్యాలు చెప్తూ ఉంటాను మనలో కూడా ప్రపంచాత్మకంగా మనకే ఫస్ట్ కొన్ని బయలుపరచబడతా ఉన్నాయి అదే రీతిగా ప్రపంచంలో మరికొందరికి ఫస్ట్ టైం బయలుపరచబడతా ఉంటాయి ఆయన పక్షపాతి కదా ఎవరు ఆశ కలిగినవరో వాళ్ళకే బయలుపరుస్తున్నట్టడస్ట్ టైం అది నీ అందులో నువ్వు ఆనందిస్తూ ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ బయలుపరచబడిందని ఎందుకు అన్నప్పుడు నువ్వు ఆయనకి సన్నిహితంగా ఉన్నావు కాబట్టి ఆశ కలిగిన వాడిని తృప్తిపరిచే గొప్ప దేవుడు నీ హృదయంలో ఆశ ఉంటే నీకు తృప్తిపరుస్తా ఉంటాడు కాబట్టి ఆ వారాలు తర్వాత అభిషక్తుడు నిర్మూలించబడును దాని తర్వాత ఇక్కడ అయితే ఏముందంటే ఒకసారి చదివారు ఇరవై ఇరవై వచనంలో ఈ ఈ అరవది వారములు జరిగిన పిమ్మట ఏమూ లేకుండా అభిషక్తుడు నిర్మూలం చేయబడును వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు అయితే అతను నిర్మూలించబడును కట్ ఆఫ్ అని ఇంగ్లీష్ లో అతను నిర్మూలించబడును దాని ఆ మెసయా కాలంలో వచ్చే రాజు అంటే రోమియల్ విల్లు రోమా చక్రవర్తి రోమా సామ్రాజ్యం నెరో నెరో చక్రవర్తి దాని తర్వాత దానికి ముందు కైసరు సీజర్ ఈ సీజర్ అనేవాడు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది మొత్తము డిస్ట్రాయ్ చేసి పడేస్తాడు పట్టణాన్ని ఎర్షలేం పట్టణాన్ని కాల్చి వేస్తాడు నెరో నెరో కంప్లీట్గా కాల్చి మనం చూస్తాం ఈ ప్రవచనము దానియల ప్రవచనం నెరవేరింది మన ప్రభు కాలంలో ఆయన వచ్చిండు ఆయన నిర్మూలించబడిండు ఆయన మన పాపలు నిమిత్తమచ్చడం అయితే ఇక్కడ ఇంకా ఇంగ్లీష్లో చాలా బాగుంది తెలుగులో నేను సరిగ్గా గమనించలేము మళ్ళీ సరే చదవచ్చు ఇక్కడ ఏముందంటే టూ వీక్స్ షల్ త్రీ స్కోర్ అండ్ టూ వీక్స్ త్రీ అంటే అరవై సమ వారాలు దాని తర్వాత టూ వీక్స్ త్రీ అంటే సిక్స్టీ టూ ఇక్కడ త్రీ స్కోర్స్ టూ వీక్స్ షెల్ మెసై బీ కట్ ఆఫ్ అయితే మెసే బి కట్ ఆఫ్ బట్ నాట్ ఫర్ హిమ్సెల్ఫ్ బట్ ఫర్ ద పీపుల్ అని అంది అయితే ఈ ఇక్కడ ఆయన తనంతట తాను నిర్మూలించబడలేదు కానీ మన నిమిత్తమై నిర్మించబడినది ఇక్కడ వాక్యం ఇది కూడా చాలా ప్రవచనాత్మకమైన వాక్యం నేను ఛాన్సాలి చదివిన కానీ అందుకు నాకు అక్కడ అక్కడికి బయలుపరచబడలేదు అయితే నాట్ ఫర్ హిమ్సెల్ఫ్ అంటే తనంతటా తాను తన కొరకు మరణించలేదు కానీ ఇతరుల కొరకు మరణించిననుంది ఇక్కడ అతన్ తరువాత ద ప్రిన్స్ దట్ షల్ కమ్ షల్ డిస్ట్రాయ ది సిటీ ఎర్షలెం పట్టణీ සම්మూల నాశనం చేసినాక సాన్క్చువరీ అంటే temp మందిరం మందిరం ని కూడా ఆయన మత్తము అపవిత్రపరిస్తాడు అనుంది తరువాత 27వ వచనంలో ఏముందంటే అండ్ హి షల్ కమ్ అండ్ హి షల్ కన్ఫర్మ్ ద కావెనెంట్ విత్ మెనీ అంటే ఆయన మరణించినాక अनेకులతో ఆయన తన నిబంధన కావెనెంట్ అంటే నిబంధన కృత నిబంధన కన్ఫర్మ్ ద కావెనెంట్ విత్ మెనీ ఆయన నిబంధన अनेకులతో స్థిరపరిస్తునడు తర్వాత అండ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద వీక్ హి షల్ కాస్ ద sacrifice ఆయన మరణంతో అనుదిన బలలని ఆపివేయును అనుందక్కడ దాంతరత అండ్ ఫర్ ద ఓవర్ స్ప్రెడింగ్ ఆఫ్ అబామినेशंस హి షల్ మేక్ ఇట్ డెసెలేట్ అబామినेशंस హి షల్ మేక్ ఇట్ డెసెలేట్ ఇది మనం అర్థం చేసుకోవాల్సిన వాక్యం ఇక్కడ ఏముందంటే అనుదిన పిల్లలు ఆపివేసినాక అతని మరణం ద్వారా అండ్ ఫర్ ద్రెడింగ్ ఆఫ్ అబాంబినేషన్స్ హీ షాల్ మేక్ ఇట్ డెసలెట్ ఇప్పుడు చదువు ప్రదర్ తెలుగులా ఇరవై ఏడు అవును ప్రదర్ అతడు ఒక అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును అర్ధ వారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచు వరకు నాశనము చేయవాడు వచ్చును నాశనము చేయవానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగున జరుగును కాబట్టి చూడండి ఇలాగున జరుగును అంటే అది ఆయన వచ్చేంత వరకు ఇట్లా జరుగుతూనే ఉంటది అన్న విషయాన్ని మాట్లాడుతుండే అక్కడ ఇలాగునా జరుగును అంటే ఇట్లనే జరుగుతూ ఉంటది అది ఆరంభమైంది ఇట్లనే జరుగుతూ ఉంటది అన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం ఇక్కడ నేను మరొకసారి చూస్తున్నా తొమ్మిది చివరి భాగం తర్వాత అతడు ఒక వారం నాకు అనేకులను ని అనేకులకు నిబంధనను స్థిరపరచును అర్ధ వారం నాకు బలిని నైవేద్యమును నిలిపివేయును అంటే ఆయన మరణంతో దాని తర్వాత హేయమైనది ఆయన మరణం తర్వాత హేయమైనది నిలిచి వరకు నాశనము చేయవాడు వచ్చెను నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగ జరుగును అంటే ఇక్కడ ఏం చేస్తుందా ఏమని చెప్తుందంటే హేయమైనది నిలిచే వరకు నాశనం చేయవాడు వచ్చును దాని తర్వాత నాశనం చేయడానికి రావాల్సిన నిష్టించిన నాశనము ముగించును అంటే ఎవరైతే నాశనం నాశనానికి నాశనం చేయడానికి వస్తున్నాడో వాడు కూడా నాశనం అయిపోతాడు వాడి కూడా ఒక టైం డిఫైన్ అయిందని చెప్తుంది ఇక్కడ రెండు విషయాలు బాగా అర్థం మనం హేయమైంది నిలిచే వరకు నాశనం చేయబడు వస్తాడు దాని తర్వాత నాశనం అయిపోయినాక వానికి కూడా ఎవరైతే నాశనం చేస్తున్నారో వాడు కూడా నాశనం నాశనము చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగనే జరుగు కాబట్టి ఎవరైతే నాశనకరమైన హేయ వస్తువుకి కారకులో వాళ్ళు కూడా నాశనం అయిపోతారు అన్న విషయాన్ని అక్కడ ఆ వాక్యం జ్ఞాపకం చేస్తుంది మనకి ఎప్పుడు చూడండి పదకొండవ అధ్యాయం దాని గ్రంథము పదకొండు పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటవ ఇది మూడు స్థానాలుగా అనిపిస్తూ ఉంటుంది మనకి బైబుల్లో గ్రంథంలో పదకొండవ అధ్యాయము అతని పక్షమున షూరులు లేచి పరిశుద్ధాల పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజేయుమైన వస్తుమును నిలబెట్టుదురు కాబట్టి ఇది ఆయన మరణం తర్వాత జరిగేది అన్న విషయాన్ని ఆయన ఇందాక చూసిన వాక్యం ప్రకారంగా అది కొన్ని కొంతకాలం వరకు నడుస్తూ ఉంటుంది ఎవరైతే దానికి కారకులో వాళ్ళ మరణం వాళ్ళ నాశనం కూడా నిశ్చయమైంది టైం కాబట్టి ఆ టైం ముగించేంత వరకు ఇది నెరవేరుతూనే ఉంటుంది అని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అయితే ఇక్కడ మనం చూసినాము ఇరవై రెండవ వచ్చంలో సారీ ముప్పై ఒకటో వచ్చంలో ముప్పై పరిశుద్ధ స్థలకు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనంను కలగజేయు హేయమైన వస్తువును నిలబెట్టుదురు నాశనం కలగజేయు చూడండి ఇక్కడ ఏముందంటే అబామినేషన్ దట్ మేక్స్ డెసలేషన్ అని ముప్పై వచనంలో ఏముందంటే నాశ హేయమైనది నాశనం కలగజేయును అనుంది లేక నాశనంను కలగజేయు హేయం అయిన వస్తువు అంటే హేయమైన వస్తువు నాశనం కలగజేస్తుంది అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఇది మీరు రాసుకోవాలి ఎక్కడన్నా హేయమైనది ఏదైనా కానీ నాశనం కలిగజేస్తుంది యహోవాకు హేయమైంది ఏదైనా కానీ అది నాశనం కలిగజేస్తుంది అది మనం అర్థం చేసుకోవాలి మన జీవితంలో ఇది బహు దీర్ఘమైన ప్రవచనం కొన్ని సంవత్సరాల ఇది ముగించి దశకు వచ్చింది ఈ ప్రవచనం కాబట్టి ఒక పాయింట్ మొదలసారి జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే ఏదైనా కానీ యహోవాకు హేయమైంది లేక యహోవాకు అసహ్యమైంది నాశనానికి నడిపిస్తుంది మనకు అంతే తెలుసు ఆ విగ్రహ ఆరాధన అనేది ఆయనకి ఏమైంది అపవిత్రత ఆయనకి ఏమైంది శారీరకంగా జీవించడం ఆయనకి ఏమైంది ఆయనకు అనేకమైన విషయాలు నేర్చుకు మనం ఒకరోజు చూస్తాం తార దీర్ఘంగా ఇప్పుడు కాదు కానీ ఇక్కడ మనకు అర్థం ఏంటంటే ఈ స్థలపా విగ్రహాలను ఆరాధించి అన్ని ఆరాధించి హేమైన దేవుని దృష్టికి ఏమైన వాళ్ళలాగా జీవించినారు అది మనం అయితే అర్థం చేసుకుంటాం కాబట్టి ఇక్కడ పరిశుద్ధ ఆలయంలో అంటున్నాడు ఇక్కడ నాశనమును కలిగి చేయు హేమైన వస్తువును నిలబెట్టుదురు భవిష్యత్తులో అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అట్లా చేసి ఇరవై రెండో వశంలో అతడు అన్నప్పుడు ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఇచ్చుకప్పు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించి వారిని వశపరచుకొను ఎవరైతే కృత నిబంధన నుంచి బయటికి వెళ్ళిపోతారో వాళ్ళందరినీ వశంలో పెట్టుకుంటాడు అన్నట్టు కృత నిబంధన దేంత ఆరంభమవుతుంది ఆయన మరణ భూస్థాపన పునరుధానంతో ఏసుపుర యొక్క మరణ భూస్థాపన పునరుధానంతో అది ఆరంభమవుతుంది కానీ వీడు ఏం చేస్తారంట అంటే ఒక వ్యవస్థ అది ఒక రకమైన బోధకులు ప్రపంచాత్మకంగా వీళ్ళు ఏం చేస్తారంట ఈ మాటలు చెప్పి అంటే మోసపుచ్చు మాటలు చెప్పి వశీకరించుకునే మాటలు చెప్పి ఈ నిబంధనలు అతిక్రమించట చేస్తారంట ఏసు చనిపోలేదు ఆయన మరణించలేదు ఆయన మూఢనాలు తెలియలేయలేదు ఇవన్నీ బూటకప్పు మాటలు ఇట్లా చెప్పే బోధలు అన్నట్టు చివరికి ఎట్లుంటుందంటే అవన్నీ అవి అవి ఒక ఎత్తు అవి మనం వాటి గురించి ఆలోచించిన లేదని చెప్పే బోధకులు బయలుదేరుతారు అన్నట్టు కాబట్టి చివరికి ఆయన మరణాన్ని సంపూర్ణంగా తృణీకరించి లేక వమ్ము చేసే బోధకులు చివరికి వచ్చేవాళ్ళు కానీ అయితే తమ దేవుని ఎరుగు బలము కలిగి గొప్ప కార్యములు చేసేద్దరు ఇది లక్ష మందికి సంబంధించిన బోధ ఇక్కడ అతిక్రమించే వాళ్ళంతా గొప్ప అన్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే మరోసారి జ్ఞాపకం చేస్తున్నది నాశనంను కలగజేయు హేయమైన వస్తువు కాబట్టి అబామినేషన్ దట్ మేక్స్ డెసలేషన్ అబామినేషన్ అంటే హేయము డెసలేషన్ అంటే నాశనం అబామినేషన్ మేక్స్ అంటే చేస్తుంది కలగజేసేది అబామినేషన్ మేక్స్ డెసలేషన్ నా హేయము నాశనాన్ని కలగజేస్తుంది అట్లా అర్థం చేసుకోవాలా అయితే ఇంకొక వాక్యం నేను చూపించి మనం మత్తైసు వార్తకి వెళ్ళిపోతాం మత్తైసు వార్తలో కూడా దీన్ని మనం చూస్తాం ఏ నోటి ద్వారా పలికిన వాక్యాలు అవన్నీ పన్నెండవ అధ్యాయండి దానియలు పన్నెండవ అధ్యాయం చివరి వచనం చివరి అధ్యాయం కదా చివరి దానియలు చివరి అధ్యాయం పన్నెండవ వచ్చినం పన్నెండవ అధ్యాయం పదమూడు వచ్చిన పదకొండు బ్రద అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలగజేయు ఏమైనా దానిని నిలవబెట్టు వరకు వెయ్యి రెండు వందల తొంభై దినములగును కాబట్టి ఇక్కడ ఒక క్యాలకులేషన్స్ కూడా ఉన్నాయి వెయ్యిన్ని సంవత్సరములు అంటే ఎన్ని సంవత్సరాలు అనేది ఇది యాక్చువల్గా అయితే బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా క్యాలకులేషన్స్ చేస్తే వస్తుంది కానీ మనం ఈరోజు బైబిల్ క్యాలెండర్ పాటిస్తలేం ఎవరు కూడా పాటిస్తలేరు బైబుల్ క్యాలెండర్ ప్రపంచంలో కాబట్టి ఇది ఏ సంవత్సరంలో ఆరంభమైంది ఎప్పుడు ఎండ్ అవుతుందో ఒకటి చెప్పలేరు కానీ అవి ఆత్మీయమైన చిహ్నాలు కాబట్టి మనకి కాలములు సమయంలో గ్రహించిన మీ వశం కాదు అది తండ్రి వశం అంటాడు దేవుడు కాబట్టి మనం వాటి గురించి పట్టించుకోవద్దు మనం పట్టించుకోవాల్సింది ఏంటంటే మీకు అనిపిస్తున్నాయి ప్రపంచాత్మకంగా సూచనలు ఆ సూచనలు బట్టి గ్రహించాలని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ నాశనము కలగజేయు హేయమైనది కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాడు అనుదిన పనులు ఎప్పుడో ఆగిపోయినాయి ఏ రోజైతే మనం మా ప్రభు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిండో అపోస్తుల కాలం స్టార్ట్ అయిందో దాని తర్వాత డెబ్బై అవ సంవత్సరంన ఆ యొక్క నెరో చక్రవర్తి వచ్చి ఇస్రాయల్ దేశాన్ని మొత్తం దున్నేసేండు మందిరాన్ని కూలగొట్టేసి కాల్ చేసిండు బంగారం అంతా తీసుకొని పోయిండు లేదు మందిరం కాబట్టి అనుదిన బలు బంద్ అయిపోయినాయి దానికి అది ఏ అనేది కానీ మనకు తెలుసు చరిత్రలో జరిగింది దాని తర్వాత జరిగింది ఇది కానీ మనకు ముందు జరిగింది కాబట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం డేట్స్తో పాటు డెబ్బై అవ శాత సంవత్సరం అని అనుదిన బలులు నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలగజేయు ఏమైనా దానిని నిలబెట్టు వరకు వేయని రెండు వందల అని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏముందంటే పన్నెండు వర్షంలో వెయ్యిని మూడు వందల ముప్పై ఐదు దినములు తాళ్ళుకొని కనిపెట్టుకున్నవాడు ధన్యుడు అంటే ఈ యొక్క విషయాన్ని గ్రహించి జాగ్రత్తగా కనిపెట్టినవాడు ఈ వాక్యము ధాన్యలు ప్రవచించిన ఈ ప్రవచనము మన ప్రభు ఎందుకు జ్ఞాప్యం చేస్తుంది మతేశ్వరత గద్యాలు అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది చదువువాడు గ్రహించిన కాక ఎందుకు చెప్పిండంటే ఇరునల్ గద్యాలు దాన్ని చదివి గ్రహిస్తే వాడు ధన్యుడు అంట వాడు ధన్యుడు కాబట్టి మనకి మనం మనకి ధన్యత అవసరం దేవుడు నేను ధన్యుడు ధన్యురాలవు అని పిలి పిలిపించుకుండి నువ్వు ప్రయాసపడాలా కాబట్టి ఇది గ్రహించి దాని కొరకు కనిపెట్టుకోవాలా కనిపెట్టుకొని అనేకులని సిద్ధపరచాలా ఇప్పుడు చూడండి కనిపెట్టడం అంటే ఏం చెప్పండి దూరంకెళ్ళి ఒక వస్తువు వస్తుంది లేక ఒక బస్సు వస్తుంది లేక ఒక జంతువు వస్తుంది అంటే దూరంకి వెళ్ళి కనిపెట్టి దాన్ని ఏం చేస్తావు అది వస్తుందని అందరినీ భద్రపరుస్తాం అందరి సిద్ధపరుస్తాం హెచ్చరిస్తూ ఉంటాం అది అన్న కనిపెట్టడం అంటే ఇప్పుడు రైతు ఉంటాడు వాడు విత్తనాలు జల్లక వర్షం పడుతుందా లేదా కనిపెడతాడు ఆకాశం వైపు చూస్తూ కనిపెట్టడం కాబట్టి కావలి వాడు ఎప్పుడు కనిపెడతా ఉంటాడు కోట బురుజుల మీద లేక కోట ప్రహరీ గోడల మీద వాడు తిరుగుతుంటాడు ఇటు అటు దివరాత్రంలో తిరుగుతూ శత్రువు వస్తుందా లేదా అని కనిపెడుతుంటాడు నీ బాధ్యత కనిపెట్టడం పరిశుద్ధ ఈ యొక్క హేమైన వస్తువు నిలిచిట నువ్వు కనిపెట్టాలా కానీ ఈరోజు పరిశుధ లేదు కదా ఆలయమే లేదు కదా బిల్డింగే లేదు కదా కూల కదా సొలో మున్ ఘట్న నిహామియా కాలంలో మరమ్మత్తు చేసిబడిన మందిరం హే రోజు మరీ బరం మరీ గంభీరంగా దాన్ని అలంకరించి మరీ గంభీరంగా దాన్ని కట్టిండు చాలా సంవత్సరాలు ఖర్చు పెట్టి కూలిపోయిన వాటిని అన్నిటినీ చేసిండు హేరోజు ఒక అన్యుడు ఏషాబు సంతతి వాడు ఈరోజు అది నామరూపాలు లేకుండా అడ్రస్ కూడా లేకుండా ఆ టెంపుల్ ఏమైనా వస్తువు ఎటెలా పెడతారు చెప్పండి అట్లా ఎందుకు అర్థం చేసుకున్నారు ఈరోజు బోధకులు ఎట్లన్నా కానీ మందిరం కడతారు మందిరం కట్టినప్పుడు అనుదిన బలు స్టార్ట్ చేస్తారు కానీ ఒక రాజు వచ్చి అవన్నీ బంద్ రకరకాల వింత పశువులని జంతువులని అర్పిస్తాడు అప్పుడు మనుషులు గ్రహిస్తారంట అది వాళ్ళు చెప్తున్న బోధ అటువంటి బోధకి సంబంధించిన ఒక్క వాక్యం లేదు బైబిల్లో అయితే వాళ్ళు చరిత్రాత్మకంగా చెప్తారు ఏంటంటే సిరియా దేశపు రాజైన అంతియోక ఎపి అనే వ్యక్తి అట్లా చేసిండు పందులను అర్పించిండని అది అంటే మన ప్రభు పుట్టక ముందు జరిగిందది దాని తర్వాత మనం చూస్తాం అలాఖీ గ్రంథంలో ఇసలు పిచ్చి పిచ్చి వాటిని అర్పించారు కుట్టి వాటిని గుడ్డి వాటిని అన్నిడోడ వచ్చి అర్పించింది కాదు అపవిత్రమైన వాటిని ఇసల్ పదలే అట్లా దేవుని వాగ్యానికి వ్యతిరేకంగా వాళ్ళు దేవుడికి తిరుగుపడతనం చేసిన వాళ్ళు అన్నట్టు ఇస్రాయల్ పదవి చివరికి ఇంకా క్రైస్తవుల దగ్గరకు వచ్చినప్పుడు అసలైన ఇస్రాయల్ వీళ్ళే కదా ఆత్మీయంగా ఇస్రాయల్గా మార్చబడ్డ వీళ్ళు కూడా అటనే జీవిస్తారనేది ఈ ప్రవచనం చెప్తుందన్నట్టు కాబట్టి ఆ కాలము మొదలుకొని నాశనము కలగజేయు హేయమైన దానిని నిలబెట్టు వరకు వెయ్యింది సంవత్సరం కాబట్టి వీటిని కనిపెట్టువాడు ధన్యుడు నువ్వు దీన్ని గ్రహించాల నాశకరమైన హేయ వస్తువు ఇప్పుడు మనం ఈ రీతిగా వాక్యాన్ని దాని నుంచి రికార్డింగ్ చేసి అప్లోడ్ చేస్తాము దాన్ని తిరిగి డౌన్లోడ్ చేసుకొని విపరీతంగా వినాలా రెండు మూడు సార్లు వినాలి ఎందుకంటే ఒకసారి వింటే ఎప్పటికీ అర్థం కావాల వాక్యాలు ఎందుకంటే లైఫ్ లో ఎప్పుడు నువ్వు ఈ వాక్యాలు కొన్ని రెండు మూడు సార్లు వినాలా రెండు మూడు సార్లు వినాలా నేను వాటికు ఎన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర నలభై సంవత్సరాల వాక్యాలు ఇప్పుడు కాదు నేను హై స్కూల్లో ఉన్నప్పటి నుంచే ప్రొఫెషనల్ చదువుతున్నాను నాకు ఎవరు చెప్పింటు ఎవరు చెప్పలేదు నాకు ఆశ ఉండేది అంతే కానీ చాలా సంవత్సరాలు పట్టింది నాకు ఆత్మీయమైన స్థితికి వచ్చి వాటిని అర్థం చేసుకోవడం ఎందుకంటే రాప్చర్ బోధకులతో పాటు ఉన్నంత కాలం నాకు ఇవి అర్థం కాలేదు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకొని కళ్ళు మూసేసుకున్నాను నేను కానీ ప్రభువే నా కళ్ళు తెరిచిండు నా హృదయాన్ని తెరిచిండు ఎప్పుడైతే వారి సహవాసంలో నుంచి నేను బయటికి వచ్చినానో అప్పుడే నేను వీటన్నిటిని చూడగలుగుతున్నాను కానీ నేను వాళ్ళని వ్యతిరేకించాను ఎందుకంటే ఎంతోమంది స్నేహితులు ఉన్నారు ఎంతోమంది మంచి మంచి సేవకులు ఉన్నారు దాన ధర్మాలు చేసే సేవకులు కూడా ఉన్నారు ర్యాప్చర్ బోధకులు వాళ్ళ గురించి నేను వ్యతిరేకిస్తలేను వాళ్ళ బోధం తప్పు కావచ్చు అయినా కానీ వాళ్ళు కూడా మన సహోదరులే కదా ప్రేమిస్తాం కానీ హెచ్చరిస్తూ ఉంటాం ప్రేమ అనేకమైన పగలను తప్పిపుచ్చును చల్లార్చుడు కాబట్టి మనము వాళ్ళని ప్రేమిస్తాము కానీ వాళ్ళకి సత్యాన్ని చూపించక తప్ప చూపించాల్సిన బాధ్యత మనది మనం వాళ్ళకు చూపించాలా ప్రేమతో చూపించాలా లేకుంటే స్నేహం తెగిపోతుంది కష్టంగా తెగిపోతుంది కఠినంగా చూపిస్తే నువ్వు అడగల ఏ రూపకంగా నేను చూపించాలా ప్రవ్వా వాళ్ళు హర్ట్ కాకుండా సత్యాన్ని తెలుసుకొనిలాగా ఏ రూపకంగా వాళ్ళకి నీ చూపించాలా ప్రవ్వా అన్నప్పుడు ఆయనే చూపిస్తాడు కాబట్టి ఆ పదమూడవ అసరంలో నీవు అంతం వరకు నిలకడగా ఉండినడులా నిలకడగా కని పని పెట్టాలా నిలకడగా ఉండాలా కని పెట్టాలా నిలకడగా ఉండాలా కని పెట్టాలా నిలకడగా ఉండాలా కనిపెట్టాలా నిలకడగా ఉండాలా ఈ విషయం అర్థం చేసుకోండి కనిపెట్టాలా నీల కడగుండాలా కని పెట్టాలా నీల కడగుండాలా ఒక్కసారి కనిపెట్టినాక బయలుపరచబడ్డాక దాంట్లోకి వెళ్ళి నేను అదే తీర్మానించడం నా లైఫ్లో టూ థౌసండ్ నాకు బయలుపరచబడుతున్నాయి టూ కి నేను బయటకు క్యాప్చర్ బోధ నుంచి నాకు సిక్స్ నుంచే ఇవన్నీ అర్థమైపోయినాయి టూ నుంచి ఎయిట్ వరకు నేను నాకు అర్థమైన చెప్తుంటే దాన్ని తృనీకరించారు అందుకు ఇంకా నేను ఇక మీద నేను వేరే వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాను పావులు కూడా అదే అనుభవం కదా ఇప్పుడు నేను అనిల్ దగ్గరికి వెళ్ళిపోతాను నేను స్వీకరించలేదు కాబట్టి ఆయన బయటకు వచ్చేసిండు ఆయన మనం మనందరికీ ఇవే నెరవేరుతూ ఉంటాయి ఎవరిని అసహించుకోం ఎవరిని ద్వేషించం వాళ్ళు మనల్ని వాళ్ళకి తెలియక ధృనీకరిస్తారని చెప్పుకోవాలి అంతే కాబట్టి కనిపెట్టుకోవాలా నిలకడ ఉండాలా అప్పుడే నువ్వు విశ్రాంతి నొంది నీవు విశ్రాంతి నొంది కాల అంతమందు నీ వంతలో నిలిచదు ప్రతి ఒక్కరి పడుతున్నాడు ఆయన సరిధిలో ప్రతి ఒక్కరు కాల అంతమందు ఈ కాలం ముగించి చివరి రోజున ఆయన సరిలో మనం నిలబడాల దానియాలు ఉంటాడు అక్కడ అందరం ఉంటాం మనం అక్కడ కాబట్టి కనిపెట్టుకుంటే బాధ్యత మటుకు నీది నిలకడగా ఉండే బాధ్యత నీదే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం అయితే ఇప్పుడు మత శువార్థలో ఈ విషయం మనం గ్రహించాలి ఎందుకంటే నాశనము కలగజేయు హేయ వస్తువు అని ఎవరు దానియల్ తొమ్మిదవ అధ్యయనం చేసినాం పదకొండవ అధ్యాయంలో చేసినాం పన్నెండవ అధ్యాయంలో చేసినాం మూడు సార్లు అది ప్రవచం జ్ఞాపకం చేయబడింది కాబట్టి మూడు అన్నప్పుడు మనకు తెలుసు మూడు అంటే ఎంతో ప్రాముఖ్యమైందనది ఫైనల్ వార్నింగ్ అన్నట్టు ఇప్పుడు చూడండి మత ఇరవై నాలుగో అధ్యాయంలో మన ప్రభు మాట్లాడుతుంది ఇప్పుడు అంటే మన ప్రభు జ్ఞాపకం తీసుకుంటుండ కాబట్టి ప్రవక్తైన కాబట్టి ప్రవక్తైన ధాన్యాల ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించిన గాక చాలు కాబట్టి మన ప్రభుత్వ ఏమని చెప్తున్నాడు అంటే కదా జ్ఞాపకం చేసుకుంటుండే ఇది నిజంగా ప్రవచించండు దానియాలని దానియులకి ఇచ్చింది కూడా మన ప్రభువే కదా కాబట్టి ప్రవక్త అయిన ఆయన ప్రవక్త అని చెప్తున్నాడు ప్రవక్త అయిన చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు కానీ ఇందాగా చూసిన మన ధ్యాన్యులందరిలో ఏమో తెలుసా నాశనము కలగజేయు హేయ వస్తువు కదా ఇదే బాగా ధ్యానించండి నాష్టము కలగజేయు హేయ వస్తువు అనడు దానియలు ఇక్కడికి వచ్చినప్పటికీ నాష్టకరమైన హేయ వస్తువు దగ్గర దగ్గర ఆరు ఆరు వందల కదా తేడా నేను జస్ట్ గూగుల్లో ట్రై చేస్తున్నా దానియలు కాలం ఎప్పుడని ఆరు కరెక్ట్ ఆరు వందల సంవత్సరాల క్రితం ఆయన పుట్టక ముందు ఆరు ఆయన బానిసలాగా కొనిపోబడిండు ఆరు వందల ఇరవై నుంచి ఐదు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాల వరకు ఆయన అక్కడ బ్రతికి ఉన్నాడంట బబులోన్లో అంటే ఆరు వందల సంవత్సరాల క్రితం చెప్పబడ్డ ఆ ప్రవచనము మన ప్రభు జ్ఞాపకం చేసుకుంటుడు అంటే ఈరోజుకి ఆరు వందల రెండు వేల చెప్పబడి మళ్ళీ వెయ్యి నీ సంవత్సరాలు ఎప్పుడైపోయిందో చెప్పండి వెయ్యి నీ సంవత్సరాలు అయిపోయి ఉంటాయా ఆయన చెప్పిండి వెయ్యి వరకు ఉంటుంది ఇది స్టోరీ ఇది నెరవేరుతూ ఉంటుంది అన్నాడు కాబట్టి మన క్యాలెండర్స్ ప్రకారంగా వాటిని ఎప్పుడు అర్థం చేసుకోవద్దు ఎందుకంటే ఇది అన్యులు తయారు చేసిన క్యాలెండర్ అని తెలుసు మనం ఎన్నిసార్లో ధ్యానించినాం దాని గురించి అందుకే దళితుల రాష్ట్ర పత్రికలు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తారు పౌలు నాలుగవ నెల దినంలోనూ మాసంలోనూ ఉత్సవ కాలంలోనూ సంవత్సరంలోనూ మీరు ఆచరించొద్దు అన్నాడు మన ప్రభు దేవుడే సృష్టించాడు దినాలని కానీ దాన్ని వారి దేవతలకి వాళ్ళు అర్పించుకోరు దాని హేయంగా మార్చుకునరు అని మనం అందుకే వాటిని పాటించాం మనం కాబట్టి మనప్రభ ఏమంటుండంటే ఇప్పుడు నాశనకరమైన హేయ వస్తువు అక్కడేమో నాశనం కలగజేయు హేయ వస్తువు అంటే దాని కాలంలో నాశనము నాశనము కలగజేయు హేయ వస్తువు అని చెప్పిండు అంటే అది జరగబోతుందని మన ప్రభావం అంటుండంటే నాశనకరమైన హేయ వస్తువు అది ఆల్రెడీ జరిగిపోయింది అంటున్నాడు నాశనకరం అయింది అది కాబట్టి టైము గడిచే కొద్దీ వాక్యము ఏ రీతిగా మనకి హెచ్చరిస్తూ ఉంటుంది ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అని చెప్తుంది పదిహేనవ వచనం పదమూడవ వచనం నాశనం కలగజేస్తుంది కరెక్టే కానీ ఆల్రెడీ నాశనం అయిపోయింది అని చెప్తుంది వాక్యం అయితే పోయిన భాగంలో పోయిన పట్టుపోయిన వారం అనుకుంటా బహుశా ఇది పరిశుద్ధ స్థలంలో నిలబడుట అన్న విషయాన్ని నేను మీకు చూపించినప్పుడు దేవుని మందిరంలో ఇస్వల్పల్లను పరిశుద్ధ స్థలంలో ఆలయంలో నిలబెట్టేవాళ్ళన్నట్టు ఒక గోత్రంలో నుంచి మనము ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం కూడా ధ్యానించిన గతంలో ఏడవ అధ్యాయం చూసినప్పుడు కూడా మన చూస్తాం ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయం పాత నిబంధన కాలపు పుస్తకాల లేవకాండంలో కూడా మనం చూసినాం అనుకుంటాం విషయాన్ని ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఇక్కడ మనం ఏం చేసినామంటే ఏడవాధ్యాయంలో ముద్రకు సంబంధించింది దేవుని భక్తులని ముద్రించుట అన్న అంశం ఇక్కడ ఉంటుంది ముద్రింపబడ్డవారి లెక్క వీళ్ళందరూ దేవుని సమక్షం ముద్రించబడ్డవారు అంటే పరిశుద్ధ స్థలంలో వీళ్ళు ఉన్నారన్నట్టు ఇక్కడ దాని తర్వాత గొప్ప జనమంతా హత సాక్షులై తిరిగి రావడం అనేది మనం ఎక్కడ చూస్తామంటే పద్నాలుగవ వసరంలో ఏడవ దేమం పద్నాలుగు వర్షం అతడు వీరు మహాశ్రమల నుండి వచ్చి వచ్చినవారు వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రమును ఊదుకొని వాటిని తెలుపు చేసుకునేది తర్వాత పదిహేనవ వస్త్రాలను చూడండి అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి ఆయన ఆలయములో పరిశుద్ధ ఆలయములో ఆయనను సేవించుచున్నారు ఫస్ట్ లక్ష నలభై నాలుగు వేల మంది అయిన సల్ల నిలబడతారు దాని తర్వాత గొప్ప జనం తిరిగి వస్తారనే స కాబట్టి పరిశుద్ధ ఆలయంలో నిలబడే వాళ్ళు ఎవరు అన్నప్పుడు నేను పోయిన వారం మీకు చూపించిన ఎంతమంది జ్ఞాపకం పోయిన వారం అంటే అది అటుపోయిన వారం ఉండాలా ఒకసారి చూడండి రెండవ దినవృత్తాంతములు ముప్పై ఐదవ అధ్యాయము నాలుగవ వర్షాల మీకు చూపించిన పాత నిబంధన కాలంలో కూడా దేవుని బిడలు దినవృత్తాంతములు ఎక్కడ ఉంటుంది సమయలు రాజుల గ్రంథం తల తింటుంది రెండవ దినవృత్తాంతములు ముప్పై ఐదవ అధ్యాయం అధ్యాయము నాలుగవ వచనం ఇస్రాయేల రాజన దావిద్ రాసిచ్చిన క్రమం చొప్పున అతని కుమారున సొలమును రాసిచ్చిన క్రమం చొప్పునను మీ మీ పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరుసలను బట్టి మిమ్మల్ని సిద్ధపరచుకునే జనులు ఆయా భాగములకు లేవీలకు కుటుంబంలో లేవీలకు కుటుంబంలో ఆయా భాగములు ఏర్పాట మీరు పరిశుద్ధ స్థలం నిలిచి వారి వారి పితరుల కుటుంబంలో వరుసలను పెట్టి బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయుడి సేవ చేసే పరిశుద్ధ స్థలం నిలబడి కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎటు దిక్కు ఎక్కడి నుంచి వచ్చినా కానీ పాత నిబంధన కాలంలో అయినా కానీ ఒక ఒక పరిశుద్ధ పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు వీళ్ళు పరిశుద్ధులు అన్న రకంగా పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు వీళ్ళు ప్రతి గోత్రంలోంచి పరిశుద్ధంగా జీవించిన వాళ్ళందరూ దేవుని ఆలయంలో వచ్చి తమ సహోదరులకు సేవ చేయాలా అనేది పరిశుద్ధాలయం నిలవ నిలుచుటా అంటే ఏంటి అనేది అర్థమవుతుంది మనకి పరిశుద్ధ స్థలంలో నీలుచుట అంటే అర్థం ఏంటంటే పాత నిబంధన కాల పుస్తకమైన రెండవ దిన వృత్తాంతంలో ముప్పై ఐదవ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఇక్కడ ఇసల్పద నుంచి గోతంలో నుంచి ఒక చిన్న గుంపును దేవుడు ఏర్పరచుకుంటూ అది దావిదుకి మరియు ఎవరికి బయలుపరచబడింది అది సలోమోన్ దావిదు సెలమోన్ ఇద్దరు ఒక పత్రికారు ఒక లెటర్ ఒక లిస్టు రాశారు ఆ లిస్టులో ఉన్న ఈ నేమ్స్ ఈ పేర్లన్నీ ఈ పేర్లకు తగినట్లు వాళ్ళందరూ వచ్చి పర్శుద్ధ ఆలయంలో సేవ చేయాల అది పాత నిబంధన అయితే క్రొత్త నిబంధనలు ఇందాక చూసినము గ్రంథము ఏడవ అధ్యాయంలో వీళ్ళందరూ వచ్చి దేవుని సన్నిధిలో నిలబడాల్సిందే అయితే ఆయన రాకడక ముందు కూడా నిలబడ్డారు కదా ఇప్పుడు చాలామంది మన కాలంలో కూడా దేవుని ఆలయంలో నిలబడుతున్నామా లేదా ప్రకృతి సహజంగా చూస్తే సండే చర్చకు పోతాము రకరకాల దినాలలో చర్చలు పోతాము పరిశుధ స్థలంలో నివసిస్తున్నాం అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానం అక్కడ ఆయన దిగొస్తున్నాడు అది పరిశుధ స్థలం కాబట్టి ఆయన స్థుతించే స్థలాలన్నీ పరిశుధ స్థలాన్ని ఇతర రోజులలో అది సామాన్య స్థలం ఆయన దిగొచ్చిన రోజు అది పరిశుధ స్థలం అన్నట్టు కాబట్టి ఇక్కడ మనం ఏమర్థం చేసుకుంటున్నామంటే ఆ పరిశుధ స్థలంలో పరిశుధులు నివసించాల నిలబడాల కానీ అపవిత్రమైన వారు నిలబడకూడదు అది పాయింట్ నీకు అర్థమైతే ఈ వాక్యం మరీ సునాసంగా అర్థమైపోతుంది కాబట్టి ఇక్కడ ఏముందంటే నిలబెట్టుట నిలుచుట అనేది అర్థం చేసుకోవాలి నిలుచుట నిలబొట్టుట ఏమైనా నాశనకరమైన నాశనం కలగజేయు హేయ వస్తువు లేక నాశనకరమైన హేయ వస్తువు రెండు దిశలు రెండు దశలు ఇవ్వి నాశనము కలగజేయు హేయ వస్తువు నాష్టకరమైన హేయ వస్తువు నిలుచుట కాబట్టి పోయిన వర నుంచి నేను చూపిస్తున్నాను క్లుప్తంగానే నిలుచుట అంటే నిలబెట్టుట లేక ఉన్నత స్థితికి లేవనెత్తుట అని కూడా నేను చూపించిన జేమ్సాంగ్ నంబర్స్ ప్రకారంగా ఫైవ్ త్రీ జీరో ఎయిట్ లో అంటే రూట్ నెంబర్ ఫైవ్ లో లాఫ్టీ అనుంది లాఫ్టీ అంటే ఉన్నతమైనది హయ్యర్ అనుంది ఇంగ్లీష్ లో య్యర్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అన్న అన్న విషయం జ్ఞాపకం చేస్తుంది ఫైవ్ త్రీ లెవెన్ ముఖ్యంగా ఎలివేషన్ అంటే ఫైవ్కి లెవెన్ ఎత్తుట ఆ ఉన్నత స్థితికి లెవెన్ ఎత్తుట ఎక్సాల్టెడ్ హై ఆన్ హై అని ఉంది ఇక్కడ దాని లో ఆ హూపర్ ఆఫ్ ప్లేస్ అబౌవ్ అంటే ఎత్తైన స్థలంలో నిలుపుట అని కూడా ఉంది అర్థం ఇప్పుడు మీకు తెలుసు ఎత్తైన స్థలములలో వాళ్ళు సైతానికి ధూపములు వేసారు కదా అక్క నుంచి మీకు ఇప్పుడు అర్థం అవుతుంది అన్నట్టు నిలుపుట హెచ్చించుకొనుట తర్వాత బియాండ్ అక్రాస్ అర్ కాజల్ అర్థాత్ సేక్ ఆఫ్ ఇన్స్టెంట్ రిగార్డింగ్ విత్ ది అక్యూజేటివ్ కేస్ సుపీరియర్ టు మోర్ దెన్ ఎక్సిడింగ్ అబోనెంట్లీ అబౌవ్ ఇన్ బిహాఫ్ ఎన్నో ఉన్నాయి వెరీ చీఫెస్ట్ అంటే అన్నిటికంటే పైన అన్నిటికంటే పైన హెచ్చించుకొనుట అని అర్థం ఫైవ్ టు టూ పదం వెరీ హైలీ వెరీ చీఫెస్ట్ చీఫ్ అంటే ప్రధానమైంది చీఫెస్ట్ అంటే అందరికంటే పైన వేసుకుంది అని అర్థం కాబట్టి నాష్టకరమైన వస్తువు అన్నిటికంటే పైన నిలబెట్టుకోవడం అనేది మనకు తెలుసు ఆమోసు గ్రంథాలు చూసిన ఇసల్ ప్రజలు అరణ్యంలో మొలాకు దేవతకి గుడారాన్ని నిలుపుకున్నారు రోంఫా దేవత నక్షత్రాన్ని మోసుకోరు వాళ్ళు పైకి లేవనే తీరుదాన్ని అవి హేయమైనవి తంబూస దేవతకి చెట్టుని లేవనెత్తరు చెట్టుని నాటీరు అడవిలో నరికి వచ్చే పచ్చని చెట్టుని తీసుకొచ్చి వాళ్ళు నాటీరు తిన్నగా పొడుగ్గా నిలబెట్టారు దాన్ని ఇరిమియా గ్రంథాలు చూస్తాం దాన్ని తిన్నగా ఉన్నతంగా పెట్టారు దాన్ని అంటే లేవనెత్తారు అంటే హెచ్చింపజేసారు కాబట్టి దేవునికి వ్యతిరేకంగా హెచ్చింపజేసిన ఇవన్నిటివన్నీ కథలు కాబట్టి ఒక్కసారి చూడండి లాస్ట్ టైం నేను ఎక్కడ ఆకలిన వాక్యం అంటే లూకాసు వార్త పదహారవ అధ్యాయం దగ్గర ఆపి అక్కడి నుంచి మనం తీసుకొని పోవాల్సింది కొంచెం ముందుకు కానీ మన గ్యాప్ చాలా గ్యాప్ వచ్చింది పోయిన వారం అంతా విపరీతమైన వర్క్ ఉండే నాకు ఊపిరి అనంతంగా పైగా అలర్జీ కూడా బాగా అయిపోయి జలుబు జలుబు బాగుండే అది ఇద్దరు కూడా తగ్గలేకపోయింది లూకాసు వార్త అధ్యాయము పదిహేనవ వర్షాల నేను అది చూపించిన హెచ్చించుట అనేది ఏంటనేది చూడండి పదిహేనవ వర్షాలు ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపంచుకుని వారు వాగార్థం చేసుకోండి బయటికి నీతిమంతులాగా అనిపించద్దు అది గొప్పజనం చేసే పని సర్పములు తెలుగు రక్షణ చేస్తాయి బయటికి నీతిమంతులాగా అగుపరచుకుంటారు నేను ఆమెనా ప్రవచించలేదా నేనా రోజు సస్సపరచలేదా బయటికి చూపించిన వాళ్ళు వీళ్ళంతా ఆధారపడ్డ వాళ్ళు ఆయన మీరు మనుషుల ఎదుట నీతి మంతులని అనిపించుకున్నవారు కానీ దేవుడు మీ హృదయంలో ఎరుగను ఇప్పుడు చూడండి ఏదైనా హేయమైంది ఏదైనా అసహ్యమైంది హేయమన్నా అసహ్యమైన ఒకటే చూడండి మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము ఇదొక్కటే వాక్యము ఈ మొత్తం ఈ ప్రవచనాన్ని నీకు అర్థం చేస్తుంది ఈ ఒక్క వాక్యమే ఎక్కడ రాసి పెట్టుకోండి పదిహేను వచ్చిన మనం పాటించాలా నేను ప్రభు కంటే దేన్ని కూడా ఎక్కువగా ఘనపరచను మీరు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి నా ప్రభు కంటే ఈ లోకంలో ఏది కూడా ఘనమైంది కాదు అన్ని విషయములలో ప్రభుకే ప్రాధాన్యత ఇస్తాను నేను అది నేను తీర్మానించుకున్నాను నా లైఫ్లో అన్ని విషయంలో ప్రభుకే ప్రాధాన్యత ఈవెన్ నా ఉద్యోగులు కూడా ఉద్యోగం కూడా నేను పోగొట్టుకోనికి ఏం వెనకంచ వేయను ఎందుకంటే అన్నీ ఆయన ఇచ్చిన వాడు కాబట్టి ఆయనకి ప్రాధాన్యత ఇవ్వాలా నేను ఉద్యోగానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలా నేను ఉద్యోగంలో కూడా నేను బాగా ఆడంగా చెప్పుకుంటే నేను సేవకున్నది అనిలకి వాళ్ళు చిన్నగా చూస్తారు నన్ను కానీ అందరు నా వచ్చి సాయం పొందాల్సి వస్తుంది అట్లా పెట్టిన దేవు మనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మన సహాయానికి అది మనకు జరగాల్సిందే ఎప్పుడైనా కానీ అది నెరవేరలావా ఆ విషయం అది నేను మీకు చూపిస్తే కూడా వాక్యం నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే నీ సహాయం కోరేస్తారు దేవుడు అట్లా నడిపిస్తాడు అప్పుడు వాళ్ళు నిద్రకొచ్చినప్పుడు నువ్వు బదలా తీసుకుంటావా లేక సాయం చేసి పంపుతావా అక్కడే ఉంది నువ్వు మతస్తున్నావా లేక పరిశుద్ధమైన జీవితంలో జీవిస్తున్నవాడవా క్రీస్తు స్థలంలో ఉంటే అట్లా చేస్తాడా అన్యులు నిద్రకొస్తే నువ్వు వాళ్ళకి సాయం చేయాలా వాళ్ళ నుంచి ఏదో ఆశించద్దు వాళ్ళు వెన్నుపోటు ఉంటారు అయినా కానీ మనం భరిస్తాం నాకు చాలా చేస్తారు వాళ్ళు దివరాత్రులు నేను కష్టపడితే నా పేరు పెట్టకుండా వేరే వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళు రాసుకుంటారు పుస్తకాలు పేపర్లు అట్లా చాలాసార్లు చేసిరు నాకు ఎంత మోసం చేస్తారా నాకు నేను ఎంత కష్టపడి రాత్రి పగళ్ళు అక్షరాలు చదివి సెంటెన్స్లు చదివి కరెక్షన్స్ చేసి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అంతా జమ నా పేరు పెట్టకుండా వాడు వాళ్ళ పేరు పెట్టుకొని పబ్లిష్ చేసుకుంటాడు పుస్తకాలు పేపర్లు అంత మోసం నాకు జరిగింది ఈ మధ్య జరిగింది రెండు మూడు రోజుల కూడా జరిగింది అట్లా కొంతేపు బాధ అనిపిస్తుంది మళ్ళీ క్షమించాలా కదా క్షమించేస్తా ఉంటాం అట్లా చాలా జరుగుతాయి నా జీవితంలో అన్యాయం వాడికి ఏమి రాదు ఆ ఆయిల్ రావు మన వచ్చి అంతగా ప్రయాస అంతగా క్షమ మనం మోర్ దెన్ సిక్స్టీన్ అవర్స్ నేను కష్టపడతా ప్రతిరోజు మీరు గొప్పగా చెప్పుకుంటా లేని అవర్స్ నేను ఎవ్రీ డే కష్టపడుతున్నా ఇప్పుడు కాదు గత ముప్పై సంవత్సరాల నుంచి అందుకు అలర్జీ అవుతుంటుంది బాడీ నిద్ర సరిపోదు కాబట్టి కానీ మనం చేశారు అంత తలతోని పని అంత తలకైతం చేసే పని అది బరువులు మోసే పని కాదు కదా తలకైతం చేసే పని ఎక్కువ అలిసిపోతూ ఉంటాం బ్రెయిన్ వేడెక్తుంది కండ్లు ఆ కంప్యూటర్ స్క్రీన్స్ మీద గంటలు గంటలు గంటలు చూస్తే కండ్లన్నీ వేడెక్కుతాయి అలర్జీస్ అవుతూ ఉంటాయి బాగా ముందే అవన్నీ రేడియేషన్ కంప్యూటర్స్ జీవకణాలు ఎన్నో చనిపోతాయి మన శరీరంలో కేవలం మనకి బయలుపరిచే విధానం కాబట్టి మనం వాటిని మనం ప్రార్థనా పూర్వకంగా స్వస్థత పొందుకుంటున్నాం కానీ లేకపోతే ఎప్పుడో పోయేది మన శరీరాలు కృషించిపోయాడు కేవలమైన కృప వలనేది మనం ఇంతవరకు ఉన్నాం కాబట్టి ఇక్కడ చూడండి మనుషులలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము ఉదాహరణకి చూడండి క్రిస్మస్ పండుగ రోజును దేనికి ప్రాధాన్యత మతపరమైన జీవితంలో ఇంట్లో అడుగు పెట్టంగానే క్రిస్మస్ ట్రీ ఉంటుంది దాన్ని ఘనంగా ఎంచుతున్నామా లేదా మనుషులలో ఇంటి మీద స్టార్ ఉంటుంది ఘనంగా ఇస్తున్నామా లేదా మనం ఇంటి సందులోకి వస్తుంటేనే స్టార్గా అనిపిస్తుంటుంది వాహ్ ఘనంగా చేస్తున్నామా లేదా ఆ పండ రోజు వంటకములు ఘనంగా ఇస్తున్నామా లేదా కొత్త కొత్త బట్టలు వేసుకుంటున్నాం ఘనంగా లేదా లేదు బ్రదర్ అంటారు అది అబద్ధం ఒక్కసారి చెప్తాను అవి లేకుండా చేయగలవా పండగ అప్పుడే తెలుస్తుంది నువ్వు దేన్ని ఘనం లేదో ఆ తీర్మానం చెప్పండి అవి ఏవి లేకుండా నువ్వు పండుగ చేసుకోగలవా అప్పుడు ఏమంటారు తెలుసా ఇంకేం లాభం బ్రదర్ పండుగ చేసుకొని అవి లేకుండా అప్పుడు నీకు అర్థమవుతుందా నువ్వు దేన్ని ఘనం అది లేకుంటే పండగ ఎట్లయింది బ్రదర్ అదే ఘనం అంటే నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించినను నాకు మీరు పాత్రలు కారు అనడలేదా ఇప్పుడు అర్థమవుతుంది ఆయనకి ఏది హేయమైందో ఆయన కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ఘనంగా ఎంచినా అది విగ్రహమే అది హేయమైంది అసహ్యమైంది హేయమన్నా అసహ్యమన్నా ఒకటి దేవునికి హేయమైంది అసహ్యమైంది నీకు కూడా హేయమైంది అసహ్యమైందే అది గ్రహించగలుగుతుంది ఆయన పక్షగా నిలబడ్డట్టు లేకుంటే లేదన్నట్టు నువ్వు ఇంకా గొప్ప జనం గుంపులోనే ఉన్నావు ఆయన ముద్రించుకుని లక్షల పద్ద నాలుగు వేల మందిని మళ్ళీ నీకు ముద్ర ఉందా లేదంటే ఎట్లా గుర్తించగలవు ఏది నీకు హేయమైంది మన ప్రభుకి హేయమో నీ హేయం అట్లా గ్రహించగలను కాబట్టి మనుషులలో ఘనంగా ఎంచబడినది దేవునికి అసహ్యము అది నువ్వు పరిశీలించి ఇక మీదట నీ దాన్ని చూసుకుంటావు అని నువ్వు ఏ రూపకంగా ఈ హేయం అయినది వస్తుంది ఇప్పుడు చూడండి హేయం జేమ్ షాంగ్ నంబర్స్ నైన్ ఫోర్ సిక్స్ ఫ్రమ్ నైన్ ఫోర్ అంటే డిటెస్టేషన్ అని ఉంది పదం ఇంగ్లీష్లో నేను దాన్ని గూగుల్లో చూస్తున్నా ఇప్పుడు డిటెస్టేషన్ అంటే ఏంది గూగుల్లో మీనింగ్ ఆఫ్ డిటెస్టేషన్ అని నేను తర్వాత జైమ్షాంగ్ నంబర్స్ చూస్తాను నేను డిటెస్టేషన్ అంటే అందరికీ అసహ్యమైనది అనుంది ఇంగ్లీష్లో ఏముందంటే ఇంటెన్స్ డిస్లైక్ ఇంటెన్స్ అంటే తెలుసా ఇంటెన్స్ అంటే బహుగా బహుగా అసహ్యమైంది కాబట్టి అబామినేషన్ లేక హేయము అంటే ఏంది అంటే బహుగా అసహ్యమైంది అర్థం ముఖ్యంగా విగ్రహారాధన అని కూడా ఉంది హేయమైంది దేవుని దృష్టిలో విగ్రహారాధన అని కూడా ఉంది తర్వాత 948 uh, from a presumed derivative of Dayo, To Stink, means all the things who drink women, in English. In James' painted number 948, means all the things who drink women. I don't know God. If I bring that very much fun for a service, this is not how different. Of course, if we learn about this lesson, it teach о «Kalchabh capable», it's more about different things. But this is how different races. మంచి బలి ఏమైనా వాసనిస్తే నాష్టకరమైన వస్తువు కంపు వాసనిస్తుందంట ఇంగ్లీష్ లాక్ట్ ఉంది టు బి డిస్గస్టెడ్ అని ఉంది చెప్పండి ఎవరికైనా అర్థమవుతుందా డిస్గస్టెడ్ అంటే పదం చెప్పండి విన్నర్ పదం డిస్గస్టెడ్ డిస్గస్టెడ్ అంటే స్ట్రాంగ్ డిసప్రూవల్ స్ట్రాంగ్ డిసప్రూవల్ అంట డిస్గస్టడ్ అంటే అంటే ఖండించ ఖండించగలిగింది డిస్గస్ట్ అంటే విరక్తి కలిగినది తృణీకరింపదగినది అని కూడా ఉంది అర్థం తు అభోర్ అనుంది విగ్రహారాధన తృణీకరింపదగినది కాబట్టి ఇప్పుడు మనం ఇందాక చూసినాం చదువువాడు గ్రహించను కదా ఇప్పుడు ఇంగ్లీష్లో లెట్ హీమ్ రీడ్ అని అది లెట్ హీమ్ దట్ రీడ్ అండర్స్టాండ్ అనింది రీడ్ అంటే ఏంటంటే చదవడం కదా త్రీ వన్ ఫోర్ ఫ్రమ్ త్రీ నాట్ అండ్ వన్ ఇన్ని పదాలు ఉన్నాయి సో చదవడం అంటే ఏంటంటే టు నో అగైన్ అని అంటే తిరిగి తెలుసుకోవడం అంటార్థం చదువువాడు అంటే తిరిగి తెలుసుకోవడం అంటే ఒకసారి చదివితే కాదని చెప్తుంది జేమ్ సాంగ్ నంబర్స్ తిరిగి తెలుసుకోవడం టు నో అగెయిన్ అని అగెయిన్ అంటే తిరిగి తెలుసుకోవడం టు రీడ్ తిరిగి చదవడం బై ఎక్స్టెన్షన్ తర్వాత గ్రహించుట అండర్స్టాండ్ ఇంగ్లీష్లో జేమ్ సాంగ్ నంబర్స్ నా చూస్తే ఇప్పుడు త్రీ ఫ్రమ్ త్రీ ఫైవ్ గ్రహించుట అంటే అర్థం ఏం తెలుసా టు ఎక్సర్సైజ్ ద మైండ్ అంట నువ్వు ఏదైతే చూసినావో దాన్ని పాటించడం అంట టు ఎక్ససైజ్ ద మైండ్ అంటే నీ మైండ్లో ఏముందో దాన్ని నువ్వు ఎక్ససైజ్ చేయాలంటే బయటికి చూపించాలా ఫిగరేటివ్లీ టు కాంప్రిహెండ్ హీడ్ కన్సిడర్ పర్సీవ్ థింగ్ అండర్స్టాండ్ దాన్ని గ్రహించాలా దాన్ని అర్థం చేసుకోవాలా బహుదీర్ఘంగా దాని మీద పట్టుదల కలిగి చూస్తూ ఉండాలంట అన్ని అర్థాలు ఉన్నాయి తర్వాత ఇలా చూసినట్లు త్రీ Probably from the base of 1097. 1097. నైన్ సెవెన్ వన్ జీరో నైన్ సెవెన్ ఏముందంటే ద ఇంటెలెక్ట్ అంటే జ్ఞానం దైవికమైనది లేక మాన మానవాతీతమైనది నీ తలంపులలో నీ ఊహలలో నీ భావనలలో నీ జ్ఞానములో వాటిని తెలుసుకోవాలంట దాని అర్థాన్ని తెలుసుకోవాలంట అండర్స్టాండ్ అంటే అర్థం అదే కదా చదువువాడు గ్రహించిన గాక పరీక్షలు ఎందుకు ఫెయిల్ అవుతారంటే చదువుతున్నారు కానీ గ్రహిస్తారు కాబట్టి గ్రహించగలిగితేనే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావు అంటే రాస్తావు చేత్ని పెంతను పెన్ను చేతిలో పట్టుకొని రాయడం అనేది ఎక్సర్సైజ్ అన్నట్టు నువ్వు చదివి గ్రహించితేనే రాయగలవు నువ్వు చదువుతున్నావు కానీ గ్రహించకపోతే పరీక్ష రాయలేవు అందుకే ఎంత పరీక్ష సిద్ధపడినా పరీక్ష ఎందుకు అవుతారంటే వాడు ప్రాక్టీస్ చేయలేకపోయినాడు ఎక్సర్సైజ్ చేయలేకపోయాడు ఎందుకు గ్రహించలేకపోయింది కాబట్టి వన్ నాట్ వన్ జీరో నైన్ సెవెన్ ఫామ్ ఆఫ్ అ ప్రైమరీ వర్క్ టు నో తెలుసుకోవడం తర్వాత ఇన్ అేట్ వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్ అంటే అనేకమైన విషయాలు దానికి సంబంధించినవి అంటే హేమైన దానికి సంబంధించింది అనేకమైనవి నేర్చుకోవాలంట అంటే మనం పాత కాలంలో కొన్ని చూసినాం కృత కాలంలో కొన్ని చూసినాం అంటే ప్రాణం గందల చూసినాం మళ్ళీ తిరిగి లూకాసే వార్తకు వచ్చినాం మళ్ళా తిరిగి మార్క్ మత్త వార్తకు వచ్చినాం అది వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్ అన్నట్టు విత్ మెనీ ఇంప్లికేషన్స్ యాజ్ ఫాలిస్ విత్ అదర్స్ నాట్ దస్ క్లియర్లీ ఎక్స్ప్లెస్ ఆలు బీ అవేర్ ఆఫ్ సో జాగ్రత్త సుమా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇది టు బీ ష్యూర్ అంటే ఖచ్చితమైన అవగాహన కొరకు అర్థం చేసుకోవాలంటుంది కాబట్టి గ్రహింపు అంటే ఖచ్చితమైన అవగాహన అని చెప్తుంది చివరికి అంటే రకరకాల విషయాలు నేర్చుకొని దానికి సంబంధించినవి ఖచ్చితమైన అవగాహనకి నువ్వు వస్తేనే కానీ అది ఏంటో నీకు అర్థం కాదు ఇది నా ఇది నేను మీకు చూపించేసిన గతంలో కూడా ఈ హేయ వస్తువు దేనికి సంబంధించింది అనేది క్లుప్తంగా చెప్తున్నాను నేను ఇంకా టైం మనకి కాబట్టి హేయమైన వస్తువు ఏంటంటే మనుషులలో నువ్వు దేన్ని ఉన్నతంగా లేవనెత్తున్నావో ఘనంగా లేవనెత్తున్నావో ఈరోజు క్రైస్తవులు ఘనంగా ఎవరిని లేవనెస్తున్నారంటే ప్రకృతి సహజమైన ఇస్రాల్ పల్ అని పరిశుద్ధ జనంగా బ్రదర్ ప్రవక్తలు వాళ్ళ నుంచి బ్రదర్ మన పొడవు కూడా వాళ్ళ దగ్గర నుంచే బ్రదర్ శిష్యులు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చారు బ్రదర్ ధర్మశాస్త్రం వాళ్ళ దగ్గర వచ్చింది బ్రదర్ అంతా వాళ్ళ దగ్గరికి వచ్చింది బ్రదర్ ఎందుకంటే వాళ్ళని దేవుడు ఏర్పరచుకుంటు బ్రదర్ వాళ్ళ పరిశుద్ధ జనగా బ్రదర్ కాబట్టి దేవుడు ఫస్ట్ వాళ్ళనే కాపాడుతున్నాడు బ్రదర్ అందుకే గొప్ప గొప్ప సైంటిస్టులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రదర్ గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ కనుక్కున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చినాయి స్టీల్ స్టీల్ వాళ్ళు కనుక్కున్నారు అరణ్యంలో పంటలు పండించడం వాళ్ళు కనుకున్నారు బహు జ్ఞానవంతులు వదారు ఎందుకంటే దేవుడు దేవుని కృప వాళ్ళ మీద ఉంది బ్రదర్ వాళ్ళు నువ్వు బడివి నేను అన్యుణ్ణి అన్యుడని ఓర్ చెప్పారు నీకు రక్షణ పొందిన వాడు నువ్వు అన్యుడు వెట్లయినావు ఏసుప్రభుని నువ్వు సొంత రక్షణ స్వీకరించి ఆయన కుమారుడిగా తయారైనప్పుడు నువ్వేంలా అన్యున్వైనవు ఏసుప్రభుని తృణీకరిస్తే కదా అన్యున్వి తన సొంత సహోదరులే తను తృణీకరించిది అన్నప్పుడు తృణీకరించిన వాడు అన్యుడుగా అన్యుడు అవుతారా పరిశుధజనకం అవుతారా నీ హృదయంలో ఉన్నత స్థితికి ఘనపరుచుకొని లేవనెత్తినావు పైకి అందరికంటే పైకి ఏ సుప్రభు కంటే పైన పెట్టినని ఈ దేశాన్ని ఈరోజు ఇస్రాయల్ పిల్లలని ప్రపంచం అంతటా క్రైస్తవులు చేసిన తప్పిదం ఇది హేయమైన వస్తువు ఇప్పుడు అర్థం చేసుకోండి మనుషుల్లో మీరు దేన్ని కానీ మీరు ఘనంగా ఎంచితే అది దేవునికి అసహ్యం ఈరోజు క్రైస్తవులు చేసిన హేయమైన విషయం ఏం తెలుసా అందుకు వాళ్ళు నాశనం కాబోతున్నారు నిన్ను ప్రథమ ఫలంలాగా ఎన్నుక్కొని నిన్ను జ్యేష్ఠునిగా ఎన్నుకుంటే నిన్ను యాకోబుగా తయారు చేస్తే నువ్వు తిరిగి ఏషావుగా తయారవుతా అంటున్నావు ఒకప్పుడు నువ్వు వేసావు నేను యాకోబుగా మార్చుకుని అయిన మరణ భూస్థాపన తిరిగి ఏషావుగా మారాలనుకుంటున్నావు ఈరోజు ఎందుకు నేను కాదు పరుశుధ జనగం వాళ్ళు పరుశుధ జనగం వాళ్ళని నువ్వు మనుషుల్లో గనపరుస్తున్నావు అందుకు దేవునికి హేయంగా నువ్వు తయారైనవు కాబట్టి అది ఎక్కడ జరుగుతుంది పరిశుద్ధ ఆలయం ఎక్కడుంది నీ హృదయంలో ఉంది ఇప్పుడు నువ్వు గ్రహించగలుగుతున్నావా చదువువాడు ఎన్ని సంవత్సరాలు చదువుతున్నాం మనం దీన్ని గ్రహించగలుగుతున్నావా నేను గ్రహించగలుగుతున్నాను నేను నాకు ఆ కళ్ళు ఇచ్చాడు దేవుడు ఈ కళ్ళు చాలా మందికి ఇవ్వలేదు దేవుడు నాకు ఇచ్చాడు నేను ఆయనకి ఎప్పుడు కృతజ్ఞత అర్పించుకుంటాను ప్రవ్వ ఎవరు చూడని విధంగా నాకు ఇచ్చిన కనులు నేనేం గొప్ప అని దేనికి పనికిరాని అంతగా నేను గొప్పగా చదువుకున్నామని కూడా కాదు థియాలజీ గియాలజీ చేసి గొప్ప గొప్ప ప్రొఫెసర్స్ ఉన్నాడు థియాలజీ ప్రొఫెసర్స్ వాళ్ళు వాడు దాన్ని చదవలేకపోతున్నాడు నాకు ఇచ్చిన వారి కనులు బట్టి నీకు వదనాలు నా వాటిని చూసి నేను ఖచ్చితమైన భావన కలిగిన వాడిని కాబట్టి ఆపేస్తా నేను నెక్స్ట్ టైము మన ప్రభు దాని ఏం చెప్పింది చదువువాడు గ్రహించిన గాక తర్వాత చూస్తాం పదహారు అవసరంలో యూదయలో ఉండువాడు కొండల యుద్ధకు పారిపోవలేను ఇంటి మీద ఉన్నవాడు వాడు ఏది కూడా వస్తువు ఇంటికి వెళ్ళి తీసుకొని పోవడానికి దిగి రాకూడదు ఉన్నవాడు పొలంలో ఉన్నవాడు వస్తువు వారి వారి బట్టలు తీసుకోవడానికి తిరిగి రాకూడదు దాని తర్వాత మనం చూస్తాం ప్రస గర్భిణీలకు పాలిచ్చేవారికి ఎంత భయంకరమైన కాలం అది విశ్రాంతి దినమే కానీ చలికాలం మధ్య కానీ ఉండకుండా ఎందుకు అటువంటి శ్రమ మహాశ్రమలు సృష్టి ఆరంభం మొదలుకొని ఇంతవరకు లేదు ఇక మీదట ఉండబోదు అంటాడు ఇరవై ఒకటవచనంలో అది మీకు వచ్చే వారం చూపిస్తాను మత్సవార్ తినుగల గేమ్ లో అక్కడి నుంచి మనం ఇంకా చాలా ఇంకా చాలా ఉన్నాయి అనేకమైన విషయాలు నేను ఇంకా ముగించలే మనము కేవలము నీళ్ళ ఐస్ ఐస్ ఐసు గడ్డ నీళ్ళలేస్తే ఐసు పెద్ద భాగం అంతా కింద ఉంటుంది చిన్న భాగమే బయటికి కనిపిస్తుంది దాన్ని ఐస్ టిప్ ఆఫ్ ది ఐస్ అంటాం ఇంగ్లీష్ లో టిప్ టిప్ అంటే కొన భాగం నీళ్ళలో ఐస్ ముక్కేస్తే ఐసు ముప్పంతు నీళ్ళలో మునుగుతుంది పావు అంతే బయటికి కనిపిస్తుంది చాలామంది వాక్యాలు ఆ పావు అంతా చూపించేసి కాలాలు ముగించుకుంటారు ముప్పావంతా కిందనే ఉంది అది ఎవరు చూడరు ఎందుకంటే నీళ్ళ పోతే కదా మనం నీళ్ళ కిందికి పోవాలా ఎంత పెద్దగా ఉంది ఐస్ మొక్క ఆ మొత్తం చదవాల మనం దాన్ని దాని ఎత్తు పొడవు లోతు అన్నిటి నువ్వు అప్పుడే సంపూర్ణమైన భావన కలిగిన వాడవు అటువంటి తలంపు అటువంటి ఆసక్తి దేవుడు నీకు నాకు అనుగ్రహించాలా అటువంటి కనులు వీటిని చూసే కనులు నాకు కావాలా ప్రవ్వ ఈరోజు నాకు ఈ లోకంలో ఏమవుద్దు నువ్వే నాకు కావాలా నా హృదయంలోకి వచ్చేసే ప్రవ్వ నా హృదయంలో నివసించే ప్రవ్వ అన్న ప్రార్థన మనకు ఎందుకంటే అందరు నాకు ఇది నాకు అది నాకు స్వసతి నాకు రోగాలు స్వస్థపరచు నా పిల్లల్ని బాగు చేయి నా భర్తను బాగు చేయి నా భర్తకు ఉద్యోగము నా భర్తకు ప్రమోషను నాకు ఇల్లు కావాలా నాకు ఆస్తులు కావాలా ఈ దయ్యాలు పోవాలా మంత్రాలు పోవాలా ఇది కావాలా అది కావాలా ఆహారం కావాలా బంగారం కావాలా వస్తువులు కావాలా టీవీ కావాలా కంప్యూటర్స్ కావాలా మొబైల్ ఫోన్స్ కావాలా అన్నీ ఇస్తాయి నాకు అడుగుతే మెంటల్ తనం ఇదే అన్నీ అడుగుతున్నాం కానీ ఆయన అడుగుతలేం అది నేను చూపించిన ఒక వాక్యం ఆయన ఎందుకు వారి వర్షం చేసుకోలేదు వారికి అన్నీ అనుగ్రహించండు వాళ్ళు అవి స్వీకరించారు కానీ ఆయన మటుకు వారి వర్షం చేసుకోలేదు మనం ఆయన వశం చేసుకోలే ప్రభావ నా హృదయనికి నేను నిన్ను పట్టుకుంటా నేను నిన్ను వదను ప్రభు నేను నేను పరిగెత్తుతా ఎంత దూరమైనా పరిగెత్తా అలిసిపోయినా నేను కింద పడ్డ రాళ్ళు కొట్టుకున్న కాళ్ళు ఇరిగినా నేను ఏం పట్టించుకోను నేను మటుకు పరిగెత్తుతా నిన్ను నా జీవితాంతం నేను పరిగెస్తూనే ఉంటాను ఈ లోకం అంతా నీవు ఇచ్చే బహుమానాల కొరకు పరిగెత్తుతున్నది కానీ నేను మట్టుకు నిన్ను పట్టుకోవడానికి పరిగెత్తుతున్నాను ప్రభు ఎందుకంటే నిన్ను పట్టుకుంటే నాకు అన్ని వచ్చినట్లే నాకేం అవసరం నువ్వు కావాలి నాకు అటువంటి ప్రార్థన నీకు అవసరం మీరు వచ్చి పరశుద్ధం తండ్రి వదనాలు వేసయ్యారు కృపగల దేవ స్తోత్రాలనైనా ప్రభు ఇదైనా మీరు మాకు ఇచ్చినారు ఎంతో అలసిపోతుండగా ఆత్మ సిద్ధమే కానీ శరీరం సిద్ధంగా లేదు ప్రభు అని ఆ శరీరంని స్వస్థపరచడానికి మీరు మాకు ఈ లోకానికి వచ్చినారు నైనా అవును ప్రభావ మా హృదయాన్ని స్వస్థపరచడానికి మీరు లోకానికి వచ్చినారు మా పాపముల నుంచి మాకు వీళ్ళ కల్పించడానికి ఈ లోకానికి వచ్చినారు నైనా మమ్మల్ని ఇప్పుడు సిద్ధపరుస్తున్నారు మీరు పరిశుద్ధ ఆత్మ అభిషేకం చేసి ముద్రించుకున్నారు ప్రాభ పరిశుద్ధ ఆలయంలో మీ కొరకు సేవకులుగా మాకు తయారు చేసుకునేందుకు కొన్నాను ప్రభావ కాబట్టి నిన్న మీ సన్నిధిలో మేము సేవ చేయాలంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలో మీరు మాకు జ్ఞాపకం చేస్తారు ఈరోజు ఎటువంటి హేమైంది మా హృదయాన్ని ఉండడానికి వీళ్ళదు ఇంత హేయమైంది వచ్చినా నాశనానికి నడిపిస్తుంది మేం నాశనం కావడానికి కాదు మేము ఈ లోకంలో మేము నాశనం కావాలనేసి మీరు లోకంలోకి రాలేదు ప్రభా జీవం ఇవ్వడానికి మీ లోకంలోకి వచ్చినారు సంపూర్ణమైన జీవితం ఇవ్వడానికి మీరు ఈ అది నేను స్వీకరిస్తున్నాను ఇప్పుడు మీ జీవాన్ని స్వీకరిస్తున్నాను ప్రభావం మా హృదయలకు రండి ప్రభావం మా హృదయలను నివసించి మమ్మల్ని నడిపించండి ప్రభావం మేమేం చేయాలా ఎట్లా చేయాలా మీరు నడిపించండి ప్రభావ మా తలంపులను కొట్టివేసి మీ తలంపులకు మేము చోటించాలా మీరే నడిపించి మహిమాంతంగా అందరిలో పెట్టుకోండి నాష్టకరమైన హేయ వస్తువు నాష్టం నడిపించి హేయ వస్తువు ప్రపంచమంతట విస్తరించింది ప్రతి సంఘంలో ప్రతి పరిశుధాలయంలో ఇది మేము చూస్తున్నాం ప్రతి ఒక్కరి హృదయంలో ఉంది బ్రహ్మ ఇది గ్రహించిన ప్రతి ఒక్కరినైనా త్వరగా ఆ స్థలంలో పారిపోవాల మతపరమైన మతపరమైన జీవితాలకి మేము పారిపోవాల అబ్రహాము హేమైన దేశం నుంచి బంధువుల మిత్రుల మధ్యల నుంచి కుటుంబీకుల నుంచి పారిపోయింది ప్రభా మేము కూడా అట్లనే పారిపోవాలా మీద ఎక్కడ పోమ్మంటే మేము అక్కడికి పోతాం నేను అటువంటి బిడ్డలుగా తయారు చేయమని బ్రదర్ సిస్టర్స్ నద్దరిని ఆశ్రయించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ తండ్రి ఆ మేము పరిషత్తుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఎస్ అయ్యే వందనాలు ప్రభా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు తండ్రి గడిచిన కాలం నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ యొక్క దినముకు ప్రభా నీ యొక్క నూతనమైన కృప నూతనమైన శక్తి నూతనమైన ఉద్యోగం అనుగ్రహించినందుకు నీకు వందనాలు నీకే స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఎస్ అయ్య నీకే యుగ యుగములు కలుగు తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్థుతిస్తారు అక్కడ నేను ఉంటానన్నో ప్రభ కాబట్టి ప్రభ నాయన నువ్వు మా మధ్య ఆత్మగా ఉండి ప్రభా మీ యొక్క జీవమైన మాటలు తండ్రి మాకు దయచేసినావు ప్రభా తండ్రి మాకు బలమైన ఆహారం ఇచ్చినావు ప్రభ కాబట్టి ప్రభ నాయన మేము ఏది ప్రభ మనుషుల్లో ఘనంగా ఎంచకూడదు ప్రభ ఎందుకంటే అది నీ దృష్టికి అసహ్యం అన్నావు కాబట్టి ప్రభ నాయన మేము నిన్ను గణపరచాలా ప్రభ నీ నామాన్ని బలపరచాలా నిన్ను స్థుతించాలా నిన్ను పొగడాల ప్రభ ఎందుకంటే సమస్తము మీద అధికారము సమస్తమును సృష్టించిన దేవుడు నీవే ప్రభ కాబట్టి నాయన తండ్రి ఎవరిని మీద మేము నాయన తండ్రి గణపరచడానికి వీల్లేదు ప్రభ అలాగే మా జీవితాల్లో ప్రభ మమ్మల్ని ఎలాంటిది నాశనకరమైన ఏ వస్తువు ఏది ప్రభ మాలో ఉండడానికి వీల్లేదు ప్రభ ఎల్లప్పుడూ ప్రభ నాయనా తండ్రి మేము పరిశుద్ధంగానే జీవించాలా కాబట్టి ఈ యొక్క వాక్యమే మమ్మల్ని నా తండ్రి నీ పట్ల ఎట్లా నడుచుకోవాలా ఎట్లా జీవించాలా ఎట్లా మాట్లాడాలా ఎట్లా ఆలోచించాలా ఎట్లా ప్రకటించాలా ప్రతిదీ ఈ వాక్యమే మాకు చూపిస్తుంది ప్రభ కాబట్టి ఈ వాక్యంలో మేము ఎప్పుడు ఉదక స్నానం చేయాలా ప్రభ ప్రతి దినం నాయనా తండ్రి నీ యొక్క నీ దగ్గర ప్రభ మాలో ఏమైనా ఆయస్కరమైంది ఉంటే అవన్నీ నాయన నీ వాక్యం మీరే మాతో మాట్లాడతారు కాబట్టి ప్రభ వాటన్నిటి నుంచి మేము సరి చేసుకోవాలా నాయన మేము నిన్ను చూస్తూనే ముందుకు పోవాలా ప్రభా కాబట్టి నాయన తండ్రి కాబట్టి మా ఎలాంటి నాశనకరమైనవి ఏవి ప్రభా మేము ముట్టడానికి వీల్లేదు ప్రభా అలాగే ఎలాంటి నీ యొక్క ఆజ్ఞ మేము అతిక్రమించడానికి కూడా వీళ్ళేదు ప్రభ కాబట్టి నాయన తండ్రి నువ్వు ఎట్లా అయితే ప్రభా ఈ లోకంలో సువార్త ప్రకటించినావు ప్రభా అట్లా మేము కూడా ప్రకటించాలా ప్రభా తండ్రి పంపితే కానీ నా ఎద్దకు ఎవరు రారు నన్ను ఎవరు ఆకర్షింపబడరన్నా ప్రభా కాబట్టే ప్రభ నాయన ఈ లోకంలో ఆయన మేము నీ వాక్యాన్ని ప్రకటించి వాళ్ళని ఆకర్షించుకోవాలా వాళ్ళ హృదయాల్లో ఈ వాక్యం విత్తనం నాయన నాటాలంటే అది మీ కథ రావాలా అది మీ దగ్గర నుంచి రావాలా ప్రభ ఎందుకంటే ఆ జ్ఞానము అది మీరే ఇస్తారు ప్రభా తండ్రి కాబట్టి వాక్యంలో కూడా ప్రభా మేము ప్రకటిస్తే అనేకుల్లో ప్రభా కదలిక రావాలా అనే కులాల్లో ఉన్న కఠినతనం కూడా పోవాలా ప్రభ ఎందుకంటే మనుషులందరూ పైకి భక్తి పరులాగే ఉన్నారు కానీ లోపల శక్తి లేదు ప్రభ లోపలంతా కాఠిన్యమే ప్రభ తండ్రి కాబట్టి వాళ్ళ హృదయాలను కఠినపరుచుకున్నారు కాబట్టి ఈ వాక్యం వాళ్ళ హృదయాల్లో నాటబడలేకే ప్రభ ఈరోజు మనుషులంతా భక్తిగా ఉంది కానీ లోపల శక్తి లేదు బలహీనం అయిపోయినారు ప్రభ అలాంటి వాళ్ళకినైనా నీ యొక్క శక్తి బలం మేము ఈ వాక్యమే వాళ్ళకి ఇస్తుంది కాబట్టి అలాంటి వారికి కూడా ఎట్లా ప్రకటించాలా వాళ్ళకి ఎట్లా వాళ్ళతో మాట్లాడాలా నడుచుకోవాలా అన్ని విషయాల్లో ప్రభ మేమే తగ్గించుకోవాలా తండ్రి ప్రతిదీ ప్రభ నిన్నే ఆధారం చేసుకోవాలా నీ ఆశ్రయం చేసుకొని నేను నీ యొక్క నా తండ్రి ప్రభ తండ్రి బలంతోనే ముందుకు పోవాలా నేను నడిపింపుతోనే కాబట్టి మా ఆలోచనలు మా తలంపులు కొట్టివేయండి ప్రభ నాయన తండ్రి అవును ప్రభ అంటుకట పడితేనే ప్రభ మా తీగ పాలిస్తుంది ప్రభ కాబట్టి ఈరోజు మేము ఫలించాలన్నా సేవలో ముందుకెళ్లాలన్నా ఆ తీగ అన్ని చోట్ల ప్రాకుతూ పోవాలన్నా నీలో అంటుకట్టపడాలా ఎందుకంటే నిత్య మీరే ప్రభా కాబట్టి మా తీగ ఫలిస్తుంది బ్రతుకుతుంది కాబట్టి ఆయన నీలో ఉంటే నీ ఆజ్ఞలు అతిక్రమించకుండా మేము ముందుకు పోతాం ప్రభా కాబట్టి మా ఆలోచనలు మా సలంత తలంపలు అన్నిటిని కొట్టివేసి ఆయన విశ్వాసం నాకు మీరే ప్రభా మీ వైపు చూస్తేనే ప్రభా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని రోగాలు వచ్చినా ఎన్ని సైతాన్ని సోదరులు వచ్చినా వాటి అన్నిటినీ మీరు జయించారు ప్రభ ఈ లోకాన్నే మీరు జయించారు ప్రభా మిమ్మల్ని చూస్తే మేము కూడా ఈ లోకాన్ని జయించగలము అపవాది రాజ్యాన్ని మా తండ్రి మేము పోల్చగలము తండ్రి ఆయన నువ్వు ఇచ్చే బహుమానాన్ని కూడా మేము పొందుకోగలం ప్రభా కాబట్టి నాయన నీ వైపే చూస్తూ ముందుకు పోయలాగిన వాక్యం ద్వారా ప్రభ నీ స్వరం ద్వారా మాతో మాట్లాడి నిజంగా మమ్మల్ని బలపరిచి నాయన అనుదినాహారం నేనే జీవాహారం నేనే అన్నావు ప్రభ నీ ఆహారం తినేవాడు ఎప్పుడు ఆకలి కొనడు దత్తగా కొనడు అన్నారు ప్రభా కాబట్టి ఈ యొక్క ఆహారం ప్రభా తండ్రి మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ఈ విన్న వాక్యం ప్రభ నేనైతే ఎంతో సాత్వికంతో అంగీకరిస్తున్నాను ఈ వాక్యం నా హృదయంలో నాటబడాలా అది ఫలించాలా ప్రభ ఎక్కడ నీ నుంచి తప్పిపోకుండా నాయన ఈ వాక్యం ప్రభ నాలో ఉండాలా ప్రభ నీ యొక్క కాబట్టి తండ్రి వాక్యాన్ని నేను స్వీకరిస్తున్నాను విశ్వసిస్తున్నాను ప్రభా ఇది మీ నుంచి కలిగిన స్వరం అని కాబట్టి మీరే ప్రభా నాలో నాటబడి ఫలించేలాగా చేయండి అలాగే వైరస్ బాధితుల పట్ల వ్యాక్సిన్ బాధితుల పట్ల మీ ప్రేమ జాలి దయా కణికరము కృప చూపించి ప్రభా కలవరిసిలో మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి ప్రభా తండ్రి అలాగే ప్రభా రేపటి దినం నుంచి నాయన హాలిడేస్ ఉంటుండగా ప్రభా ఈ నాలుగు దినాలు ప్రభా ఎక్కడ శువార్త ప్రకటించాలా మీ చిత్తము ఎక్కడికి వెళ్లాలో ఏ మనుషులను కలవాలా ఎట్లా వాళ్ళకి వాక్యాలు ప్రకటించాలా ప్రతిదీ ప్రభా ఈ నాలుగు దినాలు మీ సహాయం నాకైతే ఎంతో కావాలా ప్రభా మీరు సహాయం చేస్తేనే నేను ముందుకు పోగలను ప్రభా లేదంటే ప్రభా ముందంతా చీకటే ఉంటది ప్రభా కాబట్టి మీరు వెలుగు ప్రభా కాబట్టి మీ వెలుగుంటే అన్ని చీకట్లు కూడా పోగలను కాబట్టి ఈ నాలుగు దినాలు మీ సహాయం నాకు కావాలా మీరే నన్ను నడిపించండి నా ఆలోచనలు నా తలంపులు నా జ్ఞానం కొట్టివేసి మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నాయన అభిషేకించి నడిపించమని నా తండ్రి నాలుగు దినాలు కూడా నీకు మహిమకరంగా నేను ఉండాలా ప్రభా కాబట్టి ఎలాంటి అనారోగ్యాలు వచ్చినా ఏ సమస్యలు వచ్చినా ప్రభా వాటన్నిటినీ సులువుగా విడిచిపెట్టి నీ వైపే చూస్తూ ముందుగా ఓపికతో ఓర్పుతో నాయన సహనంతో నాయన ముందుకు పరిగెత్తాలా ప్రభా అలాంటి ఓపిక ఓర్పు సహనము సమాధానము దీర్ఘశాంతము సాత్వికము నాకు దయచేమని నజరేడైన యేసుక్రీస్తు నామంలో తండ్రి అది మీరు నాకు అనుగ్రహించునుగాక మాతో మాట్లాడేందుకు వంద దేవాయప్రభా మాలో ఇలాంటి ఏం వస్తువు కూడా ఉండదు ప్రభా దేవాకులు కావాలి అంత ఉండాలని ప్రభా అది నీకు లేదు ప్రభా అది మా నుంచి ప్రభా మా హృదయాన్ని ప్రభా దేవాసే ప్రభా మా హృదయాన్ని ఇతర మీరు వీపండి ప్రభా దేవా మేము కూడా చూడాలా ప్రభా దేవా అలాంటి కళ్ళు మాకు కూడా దాయిచ్చేయండి ప్రభా నేస్తా నేను చదువు వెళ్ళి తండ్రి దేవాయే ప్రభా మేము ప్రభా మరి మేము ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావ మేము ప్రభా అది కూడా ప్రభాని యొక్క శుభత ప్రకటించడానికి ప్రభావ మా కొరకు ఖాయండి దేవాయచ ప్రభా ని చిత్తాంతరంలా నడిపించండి ప్రభావ దేవాయచ ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభా ఏచు మరి మీద మాకు సహన ఇచ్చిన ప్రభా మా సొంత తలపుల మీరు కోటి యొక్క జ్ఞానం చేత మాకు నడిపింపుతాయిచేదండి ఈ యొక్క పరిశుభాత్మ శక్తి మాకు ఇంకా ఎక్కువ కుమరించండి ప్రభావ సంపూర్ణంగా మేము పొందుకోవాలి ప్రభావ ప్రతి ఒక్కడి కూడా ప్రభా ఏదైనా కానీ ప్రభా నిశ్చితాంతరం మేము నడవాలా ప్రభా దేవ ఐజ మీద మాకు సహాయపడండి ప్రభా దేవ ఆత్మీయమైన ప్రతి ఒక్క గుడమైన మరమైన మాకు బయటపడని ప్రభా మాకు కెయర్ చేయని ప్రభా ఏ సమయమైన జ్ఞానం మాకు ఇవ్వండి ప్రభా అన్ని మేము విని ప్రభా దాన్ని ప్రాక్టీస్ చేసి వారిలాగా ఉండాలా ప్రభా దేవ ప్రభా మాకు చక్కటి జ్ఞాపకం ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు శువార్త ప్రకటించప్పుడు అనేకులతో ప్రభా మీరు ఎలా బోధించారోనైనా అలాంటివి మా ఊరే ఇవ్వండి ప్రభా అదే విధంగా మేము కూడా బోధ బోధించాలి ప్రభా దేవాచు ప్రభా మీరు మా ప్రభా దేవాచు మా ప్రవక్తను అంతట కూడా ప్రభా నీ కాక చెప్తున్నా ప్రభా దేవాచు మా హృదయంలో నివసించండి ప్రభా ఇంకా ఎప్పటికీ మా హృదయం నుంచి వెళ్ళిపోకండి విషయ ఏసీ ప్రభా అది సహాయపడండి ప్రభా ప్రతి ఒక్క కూడా ప్రభా మేము విజయం పొందుకుంటేనే వెళ్ళాలి ప్రభా దేవ యేచు ప్రభావ ప్రతి ఒక్క దాని మీద ప్రభా మీ అధికారం ఇచ్చినా కానీ ప్రభావిత అది నేను వాడుకోవాలి కానీ ప్రభావ మా స్వార్థం కోసం కాదు తండ్రి దేవ నీ చిత్తాంత మమ్మల్ని నడిపించండి యొక్క రక్షణ ప్రధాన ప్రభా చివరికి నిలబెట్టండి ప్రభా దేవ్ ప్రభావ మీరెమ్మకు నీళ్ళగా ఉండి నడిపించి మీ నామనికి మహమతికోమని నీ యొక్క రాకరికి మందరిని సిద్ధపరచుకోమని ఏజు కృషి నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి మహోనతుడగ దేవ మైమ సరీపె తండ్రి కృపమైన నీకే వందాలేసయ్య అబ్రహామి సాఖ యాకూబ్ల గొప్ప దేవ పరిషుదుడుగు తండ్రి నీకు వందాలేసయ్య ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరుచుకున్నైనా మీ కృప వెంబడి కృపను మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రతి దినం అను దినం ప్రభా ప్రతి క్షణం మమ్మల్ని కాచి కాపాడుతు మీ రెక్కల కింద భద్రపరుచుకున్న దేవ పరిశుద్ధులకు తండ్రి నీకే వందాలిసయ్య నీకే స్థుతులు స్తోత్రం అయినా మాకు మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని మాకు అణిగరించినారు తండ్రి నీకే వందనాలు ప్రభా నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకోవడం నైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహేష్ ఇక యుగంలో నీకే కలుగును కాక హాలియ నా ప్రభా నా తండ్రి ఇక మధ్య కాలే సమయంలో ప్రభావ నైనా మీకు సంధిలో మమ్మల్ని నీకు వందాలి సయ్యా మీ వాక్యాన్ని వినే ధన్యత మీరు మాకు అనుగరించినారు తండ్రి నీకు వందాలి సయ్యా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడేందుకే నీకు వందాలిసయ్యా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకుంటున్నాయి ఆశాయకరమైన హేవర్స్ అని అనేక పర్యాల మీరు మాతో మాట్లాడుతున్నారు అది ప్రభావ చివరి టైంలో అది బహాటంగా నెరవేరుతుంది మీరు మాకు చూపించినారు కనుక ప్రభావ ప్రతి స్థలాలలో ప్రభావ మేము ప్రతి స్థలలో ప్రభావ అది కనిపిస్తుంది మీరు అన్నారేస్తే ప్రభావ వాటి ప్రభా మనుషుల్ని ఏ రీతిగా మేము బయట తీసుకొని రావాలా ఏ రీతిగా ప్రభావ వాటిని విశుద్ధీకరించినైనా మీ వాక్యాన్ని వాళ్ళు మీ చెంతగా నడిపించాలో అలాంటి జ్ఞానం మాకు అనుగ్రహించండి పరిశుద్ధులకు తండ్రి ఇస్తూ మా హృదయంలో మీరున్నండిస్తూ ప్రభావ మా సోభిదీని సొంతకాలంలో మేము ఆధారం చేసుకోకుండా మా ప్రవర్తన అంతట్లో ప్రభావ ఒకటిలో కాదు ప్రభావ ప్రతి దాంట్లో మీకు మేము చోటు ఒక ప్రభావ ఒకవేళ మా స్థానంలో ప్రభావ మీరు నిలబడి అక్కడ వాకింగ్ చెప్తే ఏ రీతికి ప్రకటిస్తారో ఆ రీతిగా మీరు ప్రకటించాలా మీరు మాకు కావాలి ప్రభావ ఈ లోకంలో మాకు ఏ దక్కర్లేదు ప్రభావ మీరు మా హృదయంలో ఉంటే సమస్తం మాకు ఉన్నట్టే ప్రభావ కాబట్టి మీరు దాన్ని ఇస్తే ఈ లోకంలో ఎన్నో ప్రభావ అన్ని కావాలని పొందుకుంటున్నారు కానీ ప్రభావ మీరు ఎవరు పొందుకోవట్లేదు ప్రభావ అయినా కానీ మీరు ఇస్తున్నారు వాళ్ళకి కానీ ప్రభావ మీరు మాకు చూపించినారు మీరు మా హృదయంలో ఉంటే సమస్తం మేము పొందుకున్నట్టే ప్రభావం ఎందుకంటే మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడి కాబట్టి నాయన నా తండ్రి ఇసు ప్రభావ తండ్రి ఇసు ప్రభాకం చేస్తే మా హృదయంలో ఉండండి ఈసూ ప్రభా మా హృదయంలో ఉండి మమ్మల్ని ఇంకా బలపచ్చమని గొప్ప దేవ నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలంలో ప్రభా ఆ కాలంలో ఉండింది ప్రభా కానీ పరిశుద్ధ స్థలం నిర్వహింది మీ బిడల ప్రభా మీ శివకులు కానీ ఈ రోజు పరిశుద్ధ స్థలం ఓ ప్రభా నాశనకరమైన హే మారిపోయింది ప్రభావ మనుషులే ప్రభావ వస్తువు ప్రభా కానీ ప్రభావాలు అంతగా ప్రభా తాన్ని జీవిస్తున్నారు నాయన అది మీరు మాకు చూపించినారు చదువుడి గ్రహించిన కానీ ప్రభావి కాబట్టి ప్రభా పత్తి దశలు మేము చదవాలా మేము చివరి లోతుకి వెళ్ళిపోవాలి ప్రభావ ఆ డీప్ కి వెళ్ళిపోవాలి ప్రభావ అది సత్యాన్ని ఎడల్పు పొడుగు ఎత్తు అది సమస్తం ప్రభావ మేము గ్రహించుకోవాలా ప్రభావ అన్ని కోణాలలో ప్రభా ఆ సత్యాన్ని మేము తోడుకోవాల ప్రభావ నైనా ఇసు ప్రభావ అలాంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ప్రాదిష్టమైన వాటిని అర్థం చేసుకుని విశుద్ధీకరించి మనుషులు ప్రకటించినప్పుడు ప్రభావ అనేకులు మీ వాక్యం ఆకర్షింపబడతారు నాయనా గొప్పది అలాంటి గాను అలాంటి పాత్రగా మీరు మమ్మల్ని తయారు చేయమని ప్రార్థమైనా ప్రతి దశలో నీ నామని కాబట్టి మేము ఆ గుండాల ప్రభావ మేము ఎంతో పరిశుద్ధంగా జీవించాలి ఎందుకంటే మీరు పరిశుద్ధులు ప్రభావ పరిశుద్ధులే ఆ స్థలంలో నిలబడగల వాళ్ళకే అవి బయలుపరచబడుతున్నారు ప్రభావ మేము పరిశుద్ధంగా జీవించాలి యదార్థంగా మా ప్రవర్తనలో మా చూపులు మా తలంపులు సమస్తంలో ప్రభావ మీకు అంగీకారం మేము జీవించాలా నేను మయమ మీకు మహమకరంగా జీవించాలా అలాంటి జీవితం మాకు అనుగ్రహించి మన మీక్యం చేస్తున్నారు గొప్పదేవ విశేషమైనస్తున్నారు అది మా గొప్పతనం కాదు అని కేవలం మీ కృపనేనైనా కాబట్టి వాటిని సంపూర్ణంగా స్వీకరించే ప్రభావ మా రోజులు మేము భద్రపరచుకునే ప్రభావ ప్రకారం మేము జీవించాలా ప్రభావ మరి విశేషంగా అనేకులు వాటిని అనుభవపూర్వకంగా ప్రభావ మేము మనుషులకు ప్రకటించి మీ చెంత నడిపించాలా అందుకోసమే మాకు బయలుపరుస్తున్నారనైనా నీకు వందాన్ని కాబట్టి మేము జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా మీ వల్లే మేము జీవించాల ప్రాభ మీలాగా మేము పరిచర్ చేయాలా మీలాగా మేము వాక్యం చెప్పాలా ప్రాభ ప్రతి దశలో ప్రభావ మీ వల్లే మేము జీవించాలా ప్రాభ అలాంటి జీవితాన్ని ఇక మిగతా మా జీవితంలో ఆత్మీయ దశలో మార్పులు రావాల ప్రభావ నిన్నటి దినం ఈ రోజు జీవించడానికి వీలేదు ప్రభ్వా తండ్రి మీరు రీతిగా సేవ చేసినారు పరిచర్ చేసినారు ప్రతి దశలో ఆ రీతిగానే ప్రభు మనుషులను ఎంతగా అర్థం చేసుకుని ప్రవ్వా మీ వాక్యం ప్రకటించిన వాళ్ళ స్థితిగతులు ఆలోచించినారు ఎంత గొప్ప దేవుడు వేసాయానికి వంద ఆ రీతిగానే మేము కూడా ఆలోచించాలా అలాంటి మీ యొక్క మనసును మాకు అనుగరించి మనం మీ నూతనమైన పర్షాత్మ అభిషేకం మాకు అనుగరించి ఆత్మల్లో మేము జీవించాలా ప్రతి క్షణం ప్రభావ శరీర బలంగాతలు కొట్టి విమని ప్రాధిష్టమైన మామూలు ఎలాంటి బలహీత ఉండడానికి వీలేదు ప్రభుత్వ కొట్టి మేమో ప్రాదిష్టం మా బిడ్డలు దేయండి ఆత్మ సిద్ధంగా ఉంది ప్రభావ కాబట్టి ప్రతి దశలో మా శరీరం ప్రాణం ఆత్మను సంపూర్ణంగా మీ ఆత్మకు మేము సమర్పించుకుంటున్నాం ప్రభావ నైనా ఆ రీతి మేము జీవించాలా సంపూర్ణంగా మీ కొరకు అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రాదిష్టమైన మీరు అక్కడ తొలిగి ఉంది మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రవ లోకం అంతా భయంకరంగా ఉంది ప్రవ నైనా భ్రష్త్వం విస్తరించిపోయింది ప్రవ్వా అబద్ధ బోధులు ప్రపంచం అంతా ప్రవ అది నాటుకుపోయిన ప్రావ మనుషుల హృదయాల్లో వాటిని పెళ్లగించాలా ప్రావాటిని వాళ్ళ నుంచి ప్రవాటి నుంచి విడదల కల్పించాలా అది ఎంతో భారంతో కూడింది కానీ ప్రవ మీకు సమస్తం సాధ్యం ఇది యహో కలుగును ప్ర కాబట్టి ప్రవ మే మీకు మీరు మమ్మల్ని వశపరచుకోమని ప్రార్థిష్టం మీరు మా హృదయంలో ఉంటే ఏమైనా చేయగలం నీకు అసాధ్యమైన ఏది ఉండదన్నారు ప్రవ్వాబట్టి ప్రవ్వా ఈ కొండను ఆజ్ఞాపిస్తే అది పెకిలింపుబడి అక్కడ పోయి పడుతుంది అన్నారు కాబట్టి విశ్వాసం తాన్ని ప్రభావం ముందుకు పోవాల ఎందుకంటే మీరు మా హృదయలో ఉన్నారు కనుక ప్రభు మాకు అంత విశ్వాసం అయినా అప్పుడే మా విశ్వాసం బలపడుతుంది ధైర్యంగా మేము ముందుకు వెళ్ళగలం సమస్త కార్యాలు మీ కొరకు మేము చేయగలం నేను మయంపరచగలం అలాంటి బలము శక్తిని ఓ ప్రభావ మీ జ్ఞానాన్ని మాకు వివేచన అన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిష్టం నడిపించమని ప్రార్థిష్టం ప్రభావ మీ సాయం మేము ఏం చేయరు మీ లోకంలో సమస్త మీ నుంచి రావాల్సిందే ప్రభా కాబట్టి ప్రతి మీ బిడ్డలు మేము ప్రవ్వా సంతోష పెట్టే వర్లాగా నేను గనపరిచేవారు లాగా మేము ఉండాల ప్రభావా అలాంటి జీవితాలు మాకు కనుగరించి నడిపించమని ప్రాదిష్టమైన వైరస్ బాధ్యతలు అందరినీ స్వస్థపరచండి ప్రవ్వ నైనా అవకాశం బిడ్డలకు అనుగరించండి ఇంకా ప్రభావ భయంకరమైన కాలంలో మేము ఉండబోతున్నాం త్వరలోనైనా అయినా గానీ నా తను ఇస్తే ప్రభ మీరు మాకు సహకార మీరు మాతో పాటు ఉన్నారు ప్రవ్వ మా హృదయంలో ఉన్నారు కాబట్టి మేము భయపడమునైనా అలాల్లో ఈ లోకం భూ తాల కింద మేము భయపడం ఎందుకంటే మీరు మా హృదయంలో ఉన్నారు కనుక ప్రావా మాకు అసాధ్యం ఏది ఉండదు అతిదీ మేము జయించి మేము ముందుకు పోవాలా ప్రభు మమ్మల్ని హేతు వారికి ఏ రీతిగా ప్రభావ మీ సమాధానం చెప్పాలో సాత్వికంతో అలాంటి జ్ఞానం మాకు అనుగ్రహించండి ప్రశ్నలు వేసే కాలం మేము సిద్ధపడుతున్నాం ప్రావా లేదా ఈసారి మనుషులు భయంతో బరిగెత్తారు కానీ మేము ధైర్యంగా నిలబడి ప్రావా ఏసు క్రీస్తు నామాన్ని మయమ పరచాలా ప్రావా గురించి మేము చెప్పాలా అలాంటి ధైర్యము అలాంటి ఆత్మ వాక్శక్తి మాకు అందరికి అనుగ్రహించమని ప్రాధిష్టమైన తండ్రి ఏసయ్య ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి బ్రదర్స్ అందరూ మీరు ఆశ్రదించండి నూతనంగా అభిషేకించి ప్రతి చోట మీకు శాసనం పెట్టుకోండి వాళ్ళ పరిచర్లు మీరు దీవించి ఆశ్రదించండి సంపూర్ణంగా ప్రవనైనా మేము ముందుకు సాగిపోలాగానే మనం నడిపించమని ప్రాదిష్టమైన చంద్రశేఖరం ముట్టాను ప్రభావ అన్నకు మంచి ఆరోగ్యం వేయించాను ప్రవేశ ప్రవణ తండ్రి మీ పర్వప జ్ఞానం మీకు సముచితమైన జ్ఞానం చేస్తే నింపణీకు అనేకమైన విషయాలు బయలుపరచా ప్రవ్వ గొప్ప దేవ ఎన్నో విషయాలు మీరు మాకు చూపించినారని ఆయన గొప్ప దేవ నీకు వందాలు కాబట్టి ప్రవ్ ఆక ఆ విషయాలన్నింటినీ ప్రభావ ఈ కాలంకు నేరవేరే టైంకి వచ్చినాయి కనుక వాటిని మేము ప్రకటించలాగన మీ జ్ఞానం మాకు అందరికీ అనుగ్రహించాను చుట్టూ అగ్ని కంచి వేయని ప్రభ మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి ప్రతి అనారోగ్యాన్ని కొట్టి వేయాలని గొప్ప దేవానికి వందలు చేసే ప్రవ్వ స్వస్థపచ్చాను ప్రభ నాయన ఈశ్వర్యానికి వంద తన అగ్ని కంచి వేడి ప్రభావ ఇద్దరు పిల్లల చుట్టూ కంచి వేయండి నా తన ఈశ్వర్ ప్రభావ నూతనంగా అభిషేకించి మీకు ఒక గొప్ప సాక్షి పెట్టుకోండి ఈశ్వర్ మంచి ఆ సాక్షిని పెట్టుకోండి మీరు ఆకలి తోలుగుంది ప్రాభ అన్న కుటుంబస్తులు ఇంకెంత మంది అందరూ సత్యంలోకి రావాలా మీరు నడిపించిన ప్రావానికి వందలు ఇస్తా మీరు ఆకలి తోరిగింది ప్రభావం సిద్ధపడాలా నీకులు మేము సిద్ధపరచాలా ప్రతి చోట మీకు మమ్మల్ని అందరూ పెట్టుకోండి ఓ ప్రభుత్తి అనారోగ్యాలు కొట్టివేమో ప్రాధిస్ స్వస్థపచ్చి నైనా ఇస్త ప్రభావ తండ్రి మీరు ఆకరకు ప్రవ అంత వరకు మేము సహించాలా ప్రతిదీ మేము జయించి ముందుకు పోవాలా అలాంటి జయించే బిడలుగా మమ్మల్ని తయారు చేసి ప్రతి చోట మీ కొరికొక మమ్మల్ని అందరినీ మేము ఏ రేతికి వెళ్ళాలా ఏ ప్రాంతాలకి వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలా మార్గం దయచేయండి తండ్రి మీ కొరకు మేము కనిపెట్టుకోవాలా ప్రవ్వాసన తనని మీరే మమ్మల్ని నడిపించి మీ నామానికి మేము తెచ్చుకోమని మీరు ఆ కొరకు మమ్మల్ని అందరిని సిద్ధపరచుకోమని త్వరలో రాన్న తండ్రి ఆమె బ్రహ్మ సాగురు వారి వాక్యంతో మాట్లాడి శివరాణితం మా ఉదయం తలంలో ప్రభా హియ ఫలింపైదివాణి శబ్తం ఆ వాక్యం లే కనుక వాక్యమే ప్రభా హియాది అమలతో ధ్యానించి దాన్ని ప్రభా ప్రకటించడం సహాయం శబ్తం ఇద నూతన మార్పు మాకు తీసుకొచ్చిన సుప్రభ హళడియా ఇంకా నూతన ప్రభా హళడియా పరిషత్ పరిచయం ఇంకా బలపరిచి పరిచిన్న ఆదివానికి శుతం హళడియా సంప్రభ హళడియా వాళ్ళ బలాలను కారాయించండి ఆత్మల సంపాదన ఆత్మల భారం కలిగించిన ఆదివానికి శుతం చేసం ఇంక పజలను కనికరించండి ఆత్మీయండి వాళ్ళ కఠినం తొలగించి నీ దగ్గర రావాలా వాళ్ళి ప్రభా సరస్వం రావాలా వాళ్ళ సేవ చేయాలా ఈ సేవలను కారాయించేయండి వైరస్ బ్రహ్మటం తాకండి వాళ్ళు ఉదయాల్స్ వస్తా పరచండి పాపం క్షమించి వాళ్ళను తెలియండి వాళ్ళు మార్చండి రక్షణ చేయండి వాళ్ళ నా దీవానికి శోధం మీరు నా దీవానికి శోధం చేస్తాం భయంకర దినాల్లో కటిక చీకటి దినాల్లో నిశ్వభ నా దీవానికి ఇంకా ప్రభా హ మీరే మాకు బలపరిచే శిల్పరిచి మీరే నేర్పించండి అలడియా నా దివానికి శోదం మరి ఎట్లా నేర్చుకుంది చేయండి మీకున్న ఆసక్తి మీకున్న మనసు మీకు తనప్పు మీ జ్ఞానం మీంపుగా మార్చండి నీ పోలిగా మార్చండి స్వప్రభా కార్యం చేయండి అలా దీవానికి శృతం చేసాం క్రిపేందుకండి వాళ్ళు జ్ఞానం తెచ్చని స్వసపరిచి వాళ్ళ డ్యూటీలో పనిలతో ఉండండి కుటుంబంలో నీ మంది శాంతి తెచ్చని చిన్నపిల్లలుగా పెద్ద పిల్లలు కూడా కుటుంబ కుటుంబం వాడబడాలా ఎంత కాలంలో కారణించండి అన్న ముట్టని ఆరోగ్యం బలం తెచ్చి ఇంకా గుండె రాశ తెలియచండి ఇంకా ప్రభావ గుడే రాశి తెలివేచ్చి ఆరోగ్యం తెచ్చని ఇంకా స్వసపరిచని కవి మృటం తాకుండా కవి వాక్యం ప్రభావాలని శక్తి దచ్చని ఇంకా కవి వాడుకొని పిల్లలు దీవించి మీద వాడుకొని ఆకర్షణింది ఏడవి ప్రభావి సౌలిపోకుండా సాధించని విశ్వాసంలో బలపరిశీలపరచని హళది అనాదివనిక్షతం ఆ చక్రహ్ మృతాల్లోని పరిశుధాత్మ నింపి హళది ఆయన సత్యాన్ని తెలియని ఆ ఊరు అంతా కదింపు దేసుకున్న భాషం రావాలా తన భార్య బి ఆత్మతో బలంతో జ్ఞానంతో తీసేవి వాడుకొని ఆ కుడుకుంటు మార్చుకొని రక్షించుకొని వాళ్ళ తన మీ నెరవేర్చుకొని ఇంత వారు నడిపించాలని కొందరు ఇంత ముందు నడిపించి మీరే వాడుకోమని అక్కడ సిద్ధపరచుకొని మన ప్రభు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడ ఎండునగాక ప్రెసిడెంట్ అందరు ప్రెసిడర్ no no, no.